పరుషుదేస మీకు వదనాలతుడ సమస్త మూలకరీసయ ఆది సంబుల సమస్త ఘనత మహిమ ప్రభావంగాకహలి ప్రభు మీ యొక్క కలిసిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జులెక్కలు పెట్టినారు మీ యొక్క సన్నిధి మళ్ళీ ప్రభు వాక్యాన్ని ధ్యానించడానికి వాటిలోని సత్యలను గ్రహించి వాటిని అనుసరించి ప్రేమించే బిడలుగా మమ్మల్ని తయారు చేయడానికి నడిపిస్తుంది మీకు వాదనాలు ముఖ్యంగా ప్రవ్వా జగన్యా గ్రంథంలోని చివరి భాగాన్ని మేము ధ్యానిస్తాం ఓ రాజా అనేక విషయాలు మా తాను యుగ సమాప్తిలో క్రైస్తవ జీవితం ఏరీతికి ఉంటుంది అని చూపించినారు ప్రవ్వా ఎంతో నిర్లక్ష్యమైన జీవితం ఎంతో ఆచారబద్దమైన జీవితం యథావిధి జీవితం అని మీరు మాకు చూపించినారు ప్రవ్వా కూడా ఆసక్తి లేదు ఎక్కడ కూడా మిమ్మల్ని ప్రేమించే జీవితం కనిపిస్తలేదు సంపూర్ణంగా ఈ యొక్క లోకము చనిపోయినట్లు మీరు మాకు చూపించినారనైనా అవును రాజా కానీ మీ కొరకు ప్రతి దశలో ప్రతి యుగంలో ఒక చిన్న గుంపుని మీరు భద్రపరచుకుంటేనే ఉన్నారు నిండు మనసుతో మిమ్మల్ని సేవించి ప్రేమించి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరంగా సేవ చేసే బిడలిని మీరు ఏర్పరచుకుంటూనే ఉన్నారు ప్రవ్వా అటువంటి గుంపులో మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని విశ్వసిస్తున్నాం మేము దీని బట్టి కూడా అతిశయిస్తలేం ప్రవ్వా ఆయొక్క కలువరి శిల్లను బట్టి మేము అతిశయిస్తున్నాం దాని బట్టి మీకు ఎంతో వందాలు ప్రవ్వా అతని మీరు ప్రవ్వా మా యొక్క పాపంలను శాపంలను రోగంలను వ్యసనం భరించి మాకు బదులుగా మీరు మరణించి మమ్మల్ని రక్షించుకున్నారు మావన్ లేఖనముల ప్రకారం మీరు మూడనాడు తిరిగి లేచి ప్రభు మమ్మల్ని స్థిరపరిచినారు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించినారు ఆత్మ ఫలాలని మీరు మాకు అనుకరించినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభు ఏసటన్నింటినీ ఇప్పుడు మీ యొక్క మహిమార్దమై సంఘ క్షేమాభివృద్ది గురించి వాడడానికి మీరు ఆ యొక్క అవకాశాన్ని కాబట్టి మేము దాన్ని ఓ ప్రవ్వాళ్ళలాగ సేయపడండి తండ్రి మిమ్మల్ని మహిమపరిచే బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించినాం స్వార్థమో ధనాపేక్ష మాలో లేకుండా ఓ ప్రవ్వాధార్థతతో మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా మమ్మల్ని తయారు మేము దేని విషయంలో చింతకుండా దేని విషయంలో బాధపడకుండా భయపడకుండా ఓ ప్రవ్వా అనుమనించకుండా సంపూర్ణంగా మిమ్మల్ని మీ యొక్క విశ్వాసంలో మేము ముందు పోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం వాక్యులని ప్రతి సత్యాన్ని గ్రహించి ప్రవ్వా వాటిని మేము గొప్ప జనానికి ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేసి ఈ యొక్క సాయంత్రం సమయం బలపరచమని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బాబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము జగన్ గ్రంథము చివరి భాగంలోకి వచ్చేసిన పోయినవారమే ఆరంభించిన పద్నాలుగవ అధ్యాయాన్ని ఈ రోజు దాన్ని మనం ముగించుకుంటున్నాం అవకాశం ఉంటే వీలైతే మలాతీ గ్రంథంలో ఆరంభాన్ని లేకపోతే ఉపోద్ఘాతాన్ని మనం ధ్యానించబోతున్నాం వీటికి ముందు ఒక చిన్న వాక్యాన్ని మనం కృత నిబంధన నుంచి తీసుకుంటున్నాం పౌలు తిమో తి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఒక వాక్యము మన చెప్పబడింది ఇది మనం ప్రతిరోజు దీన్ని ధ్యానించాలా ఈ వాక్యాన్ని ఉదయం లేస్తేనే ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలా దేవుడు నాతో మొన్న ఆదివారం నుంచి మాట్లాడుతున్నాడు ప్రతిరోజు కనీసం ఒక గంటసేపన్న ప్రార్థించమంటున్నాడు రాత్రి నిద్రపోకముందు కష్టం ఎందుకంటే అలసిపోయి వస్తాం మనం కానీ గంట సేపు ప్రార్థించాలంటే నువ్వు అవకాశాన్ని వెతుక్కోవాలా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి మొదలుకొని నిద్రపోయేంత వరకు ఎంత టైమ్ ఎక్కడ పెడుతున్నావో అది పరిశీలించుకుంటే నువ్వు ఆ సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు చేసుకుని త్వరగా ఆ పన్ను ముగించుకోవాలి ఇంటి పనులు త్వరగా ముగించుకొని ప్రార్థనలో నిమగ్నం కావాలా ఒక గంట ప్రతిరోజు సాయంత్రం మనం ప్రార్థించాలి ఎందుకంటే భయంకరమైన కాలంలో మనం ఉండబోతున్నాం ఆ శోదల నుంచి ప్రభు మన తప్పించాలంటే మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలా ప్రవ్వా మమ్మల్ని తప్పించండి మమ్మల్ని కాపాడండి గొప్ప జన్ పట్ల కనికరం చూపించండి ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం ముఖ్యంగా గొప్ప జనం గురించి మనం ప్రార్థించాలా చూడంతో తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడక్కర లేని పని వాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించే వాణిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్న వలనని ఇది చాలా జాగ్రత్తగా మనము పరిశీలించాల్సిన వాక్యము ఇంగ్లీష్ బైబుల్ చాలా బాగుంది స్టడీ టు షో యువర్ సెల్ఫ్ అప్రూవ్డ్ అండ్ టు గాడ్ అర్క్ మ్యాన్ దట్ నీడెడ్ నాట్ టు బి అషేమ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ముఖ్యంగా సిగ్గుపడనవసరం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనము దేవుని వాక్యాన్ని కరెక్ట్ గా చెప్పడానికి సిగ్గుపడద్దు అలా అక్కడ ఉంది వాక్యం రైట్లీ డివైడింగ్ అంటే కరెక్ట్ గా దాన్ని విడదీసి విశదీకరించి ప్రకటించాల ఎందుకంటే యుగ సమాప్తి అట్లా ఈ కాలంలో అరీతిగా చెప్పడం లేదు కాబట్టి నువ్వు దేవుని యుట యోగ్యునిగాను యోగ్యురాలుగాను గుర్తింపబడాలా అంటే ను ఏం చేయాలన్న విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి మనసా చూడండి దేవుని ఎదుట యోగిని గాను సిగ్గుపడిన అక్కరలేని అంటే సిగ్గుమన్న అవసరం లేదు అన్న విషయం చెప్తున్నాడు సిగ్గుపడిన అక్కర్లేని గాను అంటే నువ్వు దేవుని సేవకుంది కాబట్టి దేవుని సేవకుడు అనేవాడు సిగ్గుపడద్దు వాక్యం చెప్పడం నిన్ను ఆహ్వానిస్తే నువ్వు సిగ్గుపడద్దు ప్రార్థన చేయమని ఎవరిని ఆహ్వానిస్తే నువ్వు సిగ్గుపడద్దు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తున్నాడు సాక్ష్యం ప్రకటించడానికి సాక్ష్యం చెప్పడానికి నేను ఎవరిని ఆహ్వానిస్తే నీ సిగ్గుపడవద్దు అని అక్కడ చెప్తుంది కాబట్టి అది స్ట్రెయిట్ మన కొరకు రాయబడిన వాక్యం ఇది ఇక్కట ఈ రోజు నుంచి మనం ఇంకా సిగ్గుపడిన అవసరం లేదు దేవుడిని ఎక్కడ నడిపించినా లేదు ఎంత గొప్ప సంగలాలలో నేను నిలబెట్టినా నువ్వు లేదు భయపడిన లేదు అసలే ఎందుకంటే మనం మనుషులను చూసి భయపడడం మనం మన ప్రభుకునికే భయపడతాం మనం ఆ విషయం మనం అర్థం మనం ఏ దేని విషయంలో కూడా భయపడానికి వీలెదు ఎందుకంటే ముందుగానే హెచ్చరించి భయపడకూడని నమ్మిక మాత్రం ఉంచండి అన్నాడు కాబట్టి మనం దేని విషయంలో భయపడేది ఎందుకంటే పాపం వల్ల భయం వచ్చింది లోకంలో రక్షణ అనుభవం వల్ల ధైర్యం వచ్చింది ఎందుకంటే నేను మీకు దాస్యపు ఆత్మనివ్వలేదు అంటున్నాడు దత్తపుత్రిని ఆత్మ మనకు అనుగ్రహించే దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మని మన హృదయ వారికి కాబట్టి మనం భయపడడానికి వీల్లేదు ద స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్ అని కాబట్టి మనం బోల్డ్గా ధైర్యంగా ఉండడానికి ఆ పరిశుదాత్మని అనుగ్రహించింది మనం కాబట్టి మన ధైర్యంగా నాకు పరిశుధాత్మ అభిషేకం మీద నేను భయపడను మాట్లాడేది నేను కాదు పరిశుధాత్మనే నా ద్వారా మాట్లాడిపిస్తాడు అన్న ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఇక విదట కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తే ఎక్కడ నిలబెడితే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి దశలో మీరు ఆయనకి అంగీకారంగా నిలబడాల ఆయన ఎదుట యోగ్యుడిగా మనం నిలబడాల ఈ కాలంలో రెండవ విషయం సత్యవాక్యం ను సత్యవాక్యం ను సరిగా ఉపదేశించాలా నీకు బయల్పరచబడ్డ వాక్యాన్ని సరిగా ఉపయోగించాలా సరిగా ఉపదేశించాలంటే సామాన్యంగా ప్రజలకి అర్థమయ్యేటట్లు దాన్ని మనం విశదీకరించి చెప్పాలా థియాలజికల్ గా పెద్ద పెద్ద డాక్టరీన్స్ తీసుకుని అంత డెప్త్ గా అవన్నీ చెప్పడం అవసరం లేదు సరే కొన్నిసార్లు ఈ వాక్యాలు పాస్టర్ మనకు తెలిసిన పాస్టర్ అంటున్నాడు అన్న ఇవి వింటున్నంత వరకు బాగానే అనిపిస్తుంది గానీ డైజెస్ట్ కావట్లేదు అంటున్నాడు అంటే పాస్టర్స్ కావచ్చు వయసులో పెద్దవాళ్ళు కావచ్చు ఈ లోక దృష్టిలో కానీ వాళ్ళ ఆత్మలో ఇంకా పసిపిల్లల లాగానే ఉన్నారు కాబట్టి వాటిని అర్థం చేసుకోలేని శితులున్నారు అయనను మనము ఓర్పుతోని ప్రేమతోని వీటన్నిటినీ వారికి విశదీకరించాలా ఎందుకంటే వాళ్ళు కూడా ఆ లెవెల్ కి ఎదగాల నువ్వు ఏ రీతిగా ఎదుగుతున్నావో వాళ్ళు కూడా నీతో పాటు అదే రీతిగా ఎదగాల ఏ రీతిగా ఎదగాల పెళ్లి కుమార్తె దశకు ఎదగాల అంటే మనం ఇంకా ప్రధానం చేబడ్డవాళ్ళమే కోరితలు రాష్ట్రపతి గల పౌరులు జ్ఞాపకం మనం క్రీస్తుకి ప్రధానం చేబడ్డవాళ్ళం కానీ ఇంకా పెళ్లి కుమార్తె తయారు కావాలా ప్రధానం చేయబడితే సరిపోదు పెళ్లి కుమార్తె పెళ్లి దినం వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెను అలంకరిస్తారు అంటే సంపూర్తిగా తయారైందన్నట్టు పెళ్లి కుమార్తె ఇప్పుడు మనం ఇంకా ప్రిపేరేషన్ ఉన్నాం ఆయన వచ్చే టైంకి నువ్వు పెళ్లి కుమార్తె లాగుంటే ఆయన నిన్ను ఆక్సెప్ట్ చేస్తాడు అదే ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది ఆయన ఎదుట నువ్వు యోగ్యునిగా అంగీకారంగా ఉంట ఉండలాగా ప్రయాసపడమని వాక్యం జ్ఞాపం చేస్తుంది మరీ విశేషంగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాల కాబట్టి మనకు ఒక అభిషేకాన్ని దేవుడు ఈ యొక్క మనకు బయల్పరచబడ్డాయి ఎందుకంటే ఏ పుస్తకాలలో లేనివి ఏ రికార్డింగ్స్ లేని సత్యాలను ప్రభు మనకు బయలుపరచిండు కాబట్టి నువ్వు దాన్ని ఉపదేశించకుండా ఉంటావా ఉండలేదు కదా తావిది రాజు కీర్తల గ్రంథం నల్వై అధ్యాయంలో అంటాడు నా దేవుని మందిరా సమాజంలో ఆయన నీతిని ఆయన సత్యాన్ని నేను ప్రకటించగా నోరు మూసుకుని ఉండలేదంటాడు అట్లనే అంటాడు మౌనంగా ఉండలేదు కాబట్టి ఆయన ఎప్పుడు చేసిండట్లు ఆయన రాజు కదా ఆయన ఏడు చేసిండ రీతిగా అంటే దావిడీరాజు సంతతి నుంచి వచ్చింది మన ప్రభు కాబట్టి అది మన ప్రభుకి సంబంధించిన వాక్యం అది అది ప్రవచనాత్మకంగా చెప్పబడిన వాక్యం మన ప్రభు పక్షంగా ఉందాం మనం మనము దావిత సంతానం నుంచి వచ్చిన వాళ్ళం అబ్రాహ్మ సంతానం నుంచి వచ్చిన వాళ్ళం మనం ప్రభు మన మనము మన ప్రభుకి బిడ్డలం కదా దావిత సంతానం నుంచి వచ్చిన వాళ్ళం ఆ రీతికి ఉమాన రీతికి అర్థం చేసుకుంటే కాబట్టి ఆ వాక్యము మన ప్రభుకి వర్తిస్తుంది దాని తర్వాత మన వర్తిస్తుంది మనం కూడా నెరవేసుకుని ఉండడానికి వీల్లేదు ఇవన్నీ బయలుపరచబడ్డాక ప్రేమతో వీటిని ప్రకటించాలా ఓర్పుతో సహనాలతో వీటిని మనం ప్రకటించాలా వాళ్ళకి అర్థమయ్యేటట్లు వీటిని మనము ప్రకటిస్తూనే ఉండాలన్న విషయం ఈ రోజు మనకు జ్ఞాపకం చేయబడుతుంది నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్న జాగ్రత్త పడమన్నాడు చాలా జాగ్రత్తగా ఉండాల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాల ఆయనకి మనల్ని మనం కనిపరుచుకోవాలి ఒక దినం వచ్చినప్పుడు ఆయన ఆయన ఎందుకంటే భయపడి పరిగెత్తాల ఉంది కానుబంధంలో ఒక్కొక్కరు ఆయన వస్తుంటే రొమ్ము కొట్టుకుంటూ సగల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తిపోతారని సకల గోత్రంలో వారంటే ఎంతమంది సకల గోత్రంలో వారంటే లోకస్తులు అందరూ నొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తుకపోతారంటే ప్రపంచమంతటా జరిగే అది విధానం అదొక కాబట్టి మనం మట్టు ఆనందంతో ఎంతో సంతోషంతో ఎంతో కాలం తర్వాత మన తండ్రిని మనం కలిసిపోబోతున్నాం అన్న ఆనందంలో ఆయన ఎదుట నిలవాల ఇప్పుడు నిలబడకపోతే అప్పుడు నిలబడలేము మనం కాబట్టి ఇవన్నీ బయలపరచబడ్డానికి మనము సైలెంట్ గా ఉండడానికి వీల్లేదు వీటిని ప్రకటిస్తుండలా అప్పుడే ఆయనకి ఆయన ఎదుట అంగీకారంగా ఉంటావు యోగ్యునిగా నిలబడగలవు అటువంటి కృపాన్ని ప్రభు మనకు అనుగరించాలని ధ్యానిస్తున్నాము చివరికి జగన్ గ్రంథము పద్నాలుగవ మన ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉండాలా అన్న ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి చూడండి జగన్ ముందు పఠన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము మూడవ వర్షం నుంచి ఒక రెండు మూడు వాక్యాలు మనం చూసుకుందాం ఈ కాలంలో ఏం జరుగుతుంది అన్న విషయం మరియు సువర్ణ ధూపార్థి చేత పట్టుకుని ఉన్న వేరే ఒక దూత వచ్చి బలిపీటము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన అందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఈబనలు అప్పుడు ఆ దూప ద్రవ్యముల పొగ పరిశుధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను ఇది ప్రార్థన జీవితం గురించి జ్ఞాపకం చేయబడుతుంది మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరితాయి తర్వాత మీరు చదవండి దానికి సంబంధించిన ప్రార్థన మన కనీటి ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరితాయి దూతలు వాటిని తీసుకొని పోతారని వాక్యం కొన్ని నుంచి దేవుడు ఈ విషయం మాట్లాడుతున్నాడు ప్రగరం కష్ట అంటే పాత నిబంధన కాలానికి ముందు అంటే పాత నిబంధన కాలంలో ఉన్న దూతలందరూ ఆయన సృష్టించుకున్నాడు ఆయన పని తర్వాత మనల్ని మనకి పరిచారకుల్లాగా ఆ దూతలను సృష్టించుకున్నాడు కానీ కొత్త నిబంధన కాలంలో మన ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోనమైనాక దూతల గురించి మాట్లాడతాడు సంఘదూతలు అన్నప్పుడు దేవుని యొక్క సేవకుల గురించి అయితే దేవుని సేవలో ఉండి కాలం ముగించుకున్న వాళ్ళు ఉత్తగపై అక్కడ కూర్చోలేదు ఎందుకంటే ప్రసంగి గ్రంథాలు చేస్తాము వాళ్ళు మరబడ్డ వాళ్ళు అని వాళ్ళ ఆత్మలన్నీ ఒక స్థలంలో భద్రపరచబడ్డాయని కానీ కృత నిబంధనకు ప్రతి ఆత్మ ఆయన సన్నిధికి చేరుతుంది అని స్థితను చెప్తున్న వాక్యలు కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం దేవా నా ఆత్మ నీకు అప్పగించానంటున్నాడు కాబట్టి కృత నిబంధన విధానాలు వేరగుంటాయి మన భక్తుల ఆత్మలన్నీ సరాసరి దేవుని సన్నిధికి చేరుతాయి అక్కడ వాళ్ళందరూ అందరికి రకరకాల పనులు అప్పగించబడతాయి అన్న విషయాన్ని ప్రముఖ్యాకం చేసి మనకు పోయినవరం ముఖ్యంగా ప్రణంగూత కాళ్ల కాళ్ల మీద యోహాను భక్తులు పడినప్పుడు దూతడు నన్ను ముట్టద్దు నన్ను నన్ను పూజించొద్దు నేను కూడా ఐదవ అధ్యాయమా ఐదు కాదు ఎందుకంటే వీళ్ళందరు ఎవరన్నా అడుపుతున్నారు అక్కడ ఏడవ అధ్యాయమా చివరి అధ్యాయం కాబట్టి చూడండి ఈ దూత వేరే ఈ దూత మీతో పాటు నేను సహదాసం క్లియర్ గా అంటే నేను కూడా ఒకప్పుడు మనిషినే నా కాలం ముగించుకున్నను అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీతోను అంటే నేను కూడా ఒకప్పుడు మనిషినే పాత నిబంధనలో ఏ దూత అట్లా తర్వాత ప్రవక్తలైన నీ సహోదరులతోనూ కాబట్టి నేను కూడా ఒకప్పుడు మీ సహరంతో పాటు కలిసి సేవ అన్న విషయాన్ని ఈ దూత జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఈ గ్రంథం వాక్యములను అంటే నేను కూడా ఆయన మళ్ళ భూస్థాపన పునరుధనలో పాల్గొందిన వాడను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం తర్వాత సహదాసుడను సహదాసుడు అంటే నేను కూడా ఆయన సేవకుడను సహదాసుడునంటే మీతో పాటు నేను కూడా ఒకప్పుడు సేవకుడను అని చెప్తున్నాడు అంటే కాబట్టి రక్షింపుబడి ఈ లోకంలో దేవుడి సేవ చేసి కాల ముగించిన కొన్ని పనులు అప్పగించబడ్డాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటాడు దేవుడు ఇది నాకు అంటే ఇవి కొన్ని చెప్తే వింత రకంగా ఉంటాయి మిస్టిక్ లేక ఏదైతే మ్యాజిక్ లాగా ఉందా అనిపిస్తుంది రకరకాల దేవుని సేవకులు నాతో పాటు కలిసి సేవలు జరిగినట్టు నేను ఎన్నిసార్లు కళలో చూసిన రకరకాల ప్రాంతాలలో పోయి నాతో వాళ్ళ సేవకు వచ్చినట్లు నేను ఎన్నిసార్లు చూసిన సరే అక్కడ ఎక్కడ పోయి నాకు మెలుకున్నాక నాకు తెలియదు ఉదాహరణకి ఫిలిప్ విషయంలో మనం చూస్తాం ఫిలిప్ ఒక స్థలంలో కానీ ఆయన ఆత్మ అతన్ని కొనిపోయినట్టు మనం చూస్తాం నపుంసకుని విషయంలో ధ్యానించినప్పుడు ఫిలిప్ ఒక స్థలంలో అతని ఆత్మ పోయి నపున్సకులతో నకుంసలు నడిపించడం మనం చూస్తాం దాని తర్వాత నపున్సకులు మళ్ళా ఎక్కడ చేయలే ఫిలిప్ని అక్కడ ఉండే వాక్యం ఆ రీతిగానే ఉంది కాబట్టి అనేక పర్యాయాలు ఈ అనుభవము దేవుని బిడ్డలకు కలుగుతూ ఉంటాయి మీకు కూడా అవి కలుగుతా మీరు గమనించండి ఎందుకంటే ఈ యుగ సమాప్తిలో ఆ రీతి ఉంటుంది మీ బలింతలను గ్రహించే దేవుడు మీ ద్వారా అనేకుల జీవితాలను ఆదరణ తీసుకుని రావాలంటే అటువంటి సేవ పరిచయలు నడిపిస్తూ మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీ యొక్క ఆత్మ మీ శరం నుంచి వెళ్ళిపోయి అనేక ప్రాంతాల నుంచి వెళ్ళిపోవడం జరుగుతా ఉంటది అది మీ ఆ అనుభవాలకు మీరు వస్తాయి నేను కొన్ని సంవత్సరాల నుంచి ఆ అనుభవంలో కానీ ఇవన్నీ నేను ఎక్కడ చెప్పాను ఏ చర్చ ఎందుకంటే ఇవన్నీ మిస్టీరియస్ గా ఉంటాయి పరలోకం దర్శనాలు పరలోకంలో తిరిగిన దర్శనాలు నేను ఎన్నిసార్లు చూసినా అవన్నీ నేను పబ్లిక్ చెప్పాను ఎందుకంటే వీడు స్పెషల్ అన్నట్టు వాళ్ళు ట్రీట్ చేస్తారు మనల్ని మనం స్పెషల్ ఏం కాదు ఎందుకు ఆయన ఆ రీతి అక్కడ నడిపిస్తాడు ఆ ప్రాంతంలో ఎందుకు తీసుకెళ్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయన సేవా నిమిత్తమే అనేకులన్నీ హెచ్చరించడానికి వరకే అవన్నీ అనుభవాలు నడిపిస్తూ ఉంటాడు చాలా మంది వాటిని ప్రివెంట్ చేసుకుంటుంటారు అది మీ నీ మీద అన్నప్పుడు నీకు ఆ అనుభవం కావాలన్నప్పుడు ఆయన ఆత్మీయ విప్పి నిన్ను ఆ రీతిగా నడిపిస్తూ ఉంటాడు వాటిని చూడగలదు వాటిని చూస్తే కనులను నీకు అనుగ్రహిస్తుంటాడు కానీ మనము శరీరమైన కనులతో ఉన్నప్పుడు వాటిని మనం చూడలేం కాబట్టి అటువంటి అనుభవంలోనికి మనం ప్రయత్నించాలి ఎప్పుడు చూడండి రక్షణ అనుభవం నాకు భాషణ వరం సాలు నాకు భాషల అర్ధం వరం భాషల అర్థం చెప్పే వరం ఉంటే ఎంత బాగుంటది అని అడిగినరా ప్రార్థనలో అడగలేదు నాకు వివేచన వరం ఉంటే ఎంత బాగుంటది అని అడిగినరా అడగలేదు నాకు అద్భుతాలు నా సేవ జీవితంలో అద్భుతాలు జరగల ప్రవ్వా అన్న వరం అడిగినమా అడగలేదు ప్రవచించే వరం నాకు అనుగురించి ప్రవ్వా అని అడిగినమా అడగలేదు అంటే ఆయన అన్ని ముందుగానే ఇచ్చాడు కానీ మనమే వాటిని ప్రివెంట్ చేస్తున్నాం లిమిట్ చేస్తున్నాం దేవుడి నుంచి వాటిని పొందగకుండా మనం వాటిని రీతిగా నీ సేవ ఇంకా పరిపక్వం చెందుతలేదు సంపూర్ణ స్థితికి ఎదుగుతలేదు మరి విశేషంగా బలైనత ఏంటంటే నాగటిపై చేయేసిన వాడు ఎప్పుడు కూడా వేరే తక్కువ చూడడు వెనక తిరిగి దుడోడు నీ వెనకాల ఇంకొకటి నాగట్టి వేసుకుని వస్తున్నాడు పొలం దున్నేటవాడు అక్కనే ఉంటాడు కదా అది లైన్ గా దున్నుకుంటా పోతాడు ఒకటి ఇంకోటి దున్నుతుంటే ఇంకోటి అక్కడికి దున్నుకుంటా పోతా ఉంటాడు నీది దున్నేది నువ్వు తీసుకోకుండా వాడిని దూస్తే నువ్వు దున్నలేవు ఆ రీతిగా సేవా జీవితంలో మనం అందరం మనల్ని మనము లిమిట్ చేసుకుంటున్నాం ఏమంటారో తెలుగులో మనల్ని మనము అదుపుకులో పెట్టుకుంటున్నాం మనము అంత సంపూర్ణంగా ఎడగలేకుండా సంపూర్ణంగా పోలేకుండా ఎక్కడికక్కడ ఆపేసుకుంటున్నాం ఎందుకంటే నీ మనసు పనిపర విధాలు వెళ్ళిపోతుంది సేవలు కూడా కాబట్టి నాగలిపై చేసిన వాడు వేరేవాడిని నాగలి చూడద్దు వాడు ఏం చేసుకుంటున్నాడు వాడు ఎక్కడ అవసరం లేదు నీవే రీతిగా ముందుకు వెళ్తున్నావు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఈ అనుభవంలో వెళ్ళలే దేవుని దూఫ్లతో పాటు కలిసి దేవుడు నేను అనేకమైన పనులలో నడిపిస్తా ఉంటాడు మనం చూస్తాం పాదన కాలంలో ఏలి కాలంలో చూస్తాం మిలీషియా కాలంలో చూస్తాం వాళ్ళ ఆత్మలు ఎట్లా కొనిపోయినాయో ఎక్కడెక్కడ పోయి వాళ్ళు సేవలు చేసినట్టు మనం చూస్తా ఉంటాం అటువంటి అనుభవంలోనికి పోవాలంటే మీరు ఎక్కువ ప్రార్థన పూర్వకంగా ఉండాలా సరే ఉపాసం ఉండేటప్పుడు ఉపాసం ఉండాలా ఎందుకు వరకు ఉపాసం విషయం వినిసలా ధ్యానించాం మనం ఈ లోకంలో ఏదో సంపాదిద్దామని ఉపాసములుంటారు చాలా మంది కానీ ముందుగానే హెచ్చరించిన యోహాను పత్రిక యోహాను సువార్తలో క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడి అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు నన్ను రొట్టెలు భుజించడం వల్ల మీరు వెతుకుతున్నారా వెతకండి అంటున్నాడు కాబట్టి రొట్టెల కొరకు మనం వెతుకొద్దనని మీరందరూ రొట్టెల కొరికే నన్ను వెతుకుతున్నారా అన్నాడు నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను అంటున్నాడు మీరు క్షేమైన ఆహారం కొరికే కష్టపడుతున్నారు మీ ప్రార్థన క్షేమైన వాటి కొరికే ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామన్న వాటి కొరికే మీరు కష్టపడుతున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడతలేరు అదే మన్నా గదా అదే దేవుని యొక్క వాక్యం ఆ సత్యాలను గ్రహించడానికి సత్యవాక్యాన్ని ఉపదేశించటకు నువ్వు తీర్మానించుకోవాలన్న విషయాన్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు అందుకోరికే మనం వీటన్నిటిక ధ్యానిస్తున్నాం సరే జకరే గ్రంథము పద్నాలుగవ అధ్యాయం మనం పేదవారం ఆరంభించాం జకడే గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మతయసు వార్త ఇరవ అధ్యాయము ఇట్లా పక్కకు పెడితే ఒకదానికొకటి బాగా అమర్చినట్లుంటాయి కాబట్టి మతయసు వార్త ఇరవై అధ్యాయంలో మన ప్రభువుతో శిష్యులు సంభాషిస్తున్నారు ఒలివ కొండ మీద కూర్చున్నారు వాళ్ళు ఒలివ కొండ మీద కూర్చొని సంభాషిస్తున్నారు ప్రభుతో ఏమని సంభాషిస్తున్నారు ప్రవ్వా ఈ ఎరుసీ మందిరం చూడు ప్రవ్వా ఎంత బాగా కట్టినరు గతంలో ఎంత మంది శత్రుల నుంచి దాన్ని కూలగొట్టినా తిరిగి దాన్ని ఎంత బాగా కట్టుకున్నారు దాని రాళ్లు ఎంత బాగున్నాయి దాని స్తంభాలు ఎంత బాగున్నాయి ప్రవ్వా అని దాన్ని మెచ్చుకుంటున్నారు శిష్యులు అప్పుడు ప్రభు హెచ్చరించుడు మీరు చూస్తున్నారు కదా ఈ మందిరము రాయి మీద రాయి ఒకటి కూడా ఉండదు అనేది మీకు చెప్తున్నా అంటాడు అరీతిగినే ఈ రోజు లేదా మందిరం దగ్గర దగ్గర ఇది రెండు వేల పదహారవ సంవత్సరం అంటే డెబ్బైవ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జరుగుతుంది ఇప్పటివరకు పంతొమ్మిది సంవత్సరాల క్రితమే అది కూలిపై ఆ నెరవ చక్రవర్తి వచ్చి మొత్తం కూల్చి అది బంగారు రేకులతో పొదిగింపబడ్డ మందిరం ఆ బంగారు అంత కరగదీసి తీసుకుని పోయినట్లు ఉంది వాడి దేశానికి రోమా దేశానికి దాని మొత్తం శిథిలం చేసి భూమి మట్టానికి దాని కూలగొట్టేసి దాని మొత్తం లెవెల్ చేసేసేరంట అని ఉంది చరిత్రలో దాన్ని మొత్తం దున్నేసేదంట ఆ దేశాన్ని అంటే పాత నిబంధన జ్ఞాపకాలు ఒకటి కూడా లేకుండా మొత్తం లెవెలింగ్ తీసి చరిత్రలో అది ప్రభు ప్రవచించినది ప్రకృతి సహజంగా పంతొమ్మిది వందల జరిగింది అది కానీ అది ఆత్మీయ రూపకంగా జరిగే కాలం మనం సిద్ధమవుతున్నాం అదే పౌరు జ్ఞాపిక చేసి పొర రాష్ట్ర పత్రికలో పాతవి గతించినాయి సమస్తం కృతమైన కాబట్టి నీ మందిరం పాఠవార్తరే నీ మందిరమైనే ఉండగా నడిపించవా అది మన పాఠవార్తం మన ప్రమే మందిరము మనమే ఆయన మందిరం కాబట్టి ఆయన మందిరంగా మనము తయారు చేయబడుతున్నాం కానీ ఆయన మందిరం అని చెప్పుకుంటూ ఆయన మందిరం లాగా జీవించలేకపోతున్నాం పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధాలయంగానే నివసించగలడు నీ శరీరము నీ జీవితమే నీ శరీరమే దేవుడాలమే అని కొరత రాష్ట్రపతి పౌరు చేసినట్లు దాన్ని ఎవరు పాద చేస్తారో దేవుడు వాళ్ళని పాద చేస్తారని ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఆయన కొరకు అంగీకారంగా నిలవలేకపోతే జీవించకపోతే అది ఖచ్చితంగా పాడవలసిందే కూలిపోవల్సిందే రాయి ఉండకుండా మొత్తం పడమే పడతాయి అన్న విషయాన్ని హెచ్చరించు అదే వాక్యం మనము చికర గ్రంథం పద్నాలుగు అదే చూస్తుంటాము ఆయన ఒలివ కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఏం జరిగిందనే విషయమే పోవారం జానించు మనం ఆ ఒలివ కొండ మీద ఆయన అడుగు పెట్టినప్పుడు అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు బైబుల్ కాలేజెస్ ఈ విషయం జ్ఞాపనం చేస్తా ఉంటారు కామెంటరీస్ కూడా ఈ విషయం జ్ఞాపనం చేస్తా ఉంటారు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఆల్రెడీ కదా ఒలివ కొండ మీద అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కదా ఆయన ఒలివ కొండ మీద అడుగు పెట్టిండు ఆయన ఒలివ కొండ మీదకి బైక్ కూర్చొని ఏకాంతంగా ప్రార్థనలు చేసినాడు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తా ఉంటాం ఆయన అనుదిన సేవ జీవితం అంతా గలలియా ప్రాంతంలో సేవ చేసేవాడు అనిలతో అనిల ప్రాంతంలో సేవ చేసిండ సేవా జీవిత కాలం అనిల ప్రాంతంలో సేవ చేసి రాతుర్లలో ఆయన ఆ ఓడ ప్రయాణం చేసి తెల్లవారి మార్తా మర్యాల లాజర్ల ఇంట్లో దిగేవాడు అక్కడి నుంచి ఎరుసలేకి పోయి ఆదివారం సేవ చేసేవాడు దాని తర్వాత సోమవారం వరకు అక్కడ ఉండేవాడు దాని తర్వాత తిరిగి మళ్ళా గలిలియా ప్రాంతానికి వెళ్లిపోయేవాడు అక్కడనే ఆయన శిశులం గలలే తీరంలో కాబట్టి ఆయన సేవ జీవితం అంతా యథావిధి ఉండేది ఎక్కువ అనులతో పాటే సేవ చేసింది అనుల కొరకే సేవ చేసినట్టు మనం చూస్తామ గెరాసనీ ప్రాంతం అని వినలేదా దయంలో పట్టిన వాడు వరిగెత్తుకుంటొస్తాడు అది అనిల ప్రాంతం అది అది గ్రీస్ దేశానికి దగ్గర ఉంటది ఆ ప్రాంతం అట్లనే ఒక స్త్రీ వస్తుంది మూర్ఛరోగం తన కుమార్తెకి దయం పట్టేటది ఆ స్త్రీ గ్రీసు దేశ స్థల ఉంది కాబట్టి అనిల మధ్యన ఎక్కువ ఆయన సేవ చేసినట్టు మనకు కనిపిస్తుంటాడు కానీ ఆయన హృదయం మటుకు విశాల్ పనుల మీద ఎందుకంటే వాళ్ళు దగ్గరికి వచ్చి దేవుడి దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి కొన్ని కొన్ని లాంగ్ డిస్టెన్స్ దూరంలో వెళ్ళిపోయినారు ఎనటికి మళ్ళీ ఆయన దగ్గరికి రానియకుండా అంత దూరంగా వెళ్లిపోయారు వాళ్ళు అందుకైనా వాళ్ళని చూస్తే బాధ ఎరుసం చూస్తే ఈయన మనం చూస్తాం కదా బైబుల్లో ఎందుకంటే మీరు అంత దగ్గరకు వచ్చారు దేవుని సన్నిధికి అంత దగ్గరకు వచ్చి ఆయనతో లీనంగా వల్సిన వాళ్ళు ఒక్కసారి అమావంతంగా దూరం వెళ్లిపోయినారు ఎన్నటికీ మళ్ళా తిరిగి రాలేకుండా ఎన్నిసార్లు నేను మిమ్మల్ని కాచినను మీరు లోబడి నెలలు వారు లాగున్నారు క్రింద కాచని నేను మిమ్మల్ని కాచిన ఆయన నా రెక్కల కింద నుంచి బయటికి వెళ్ళిపోయినారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి ఆయన పద్నాలుగవ అధ్యాయంలో ఒలి కొండ మీద అడుగు పెట్టినప్పుడు ఆ కొండ నాలుగు భాగాలగా విభజింపబడినట్లు పరివారం చేసినాం మనం ఒక భాగము తూర్పు పరమారికి వెళ్తే ఇంకొక భాగము ఉత్తర దక్షిణానికి వెళ్లింది మధ్యలో ఒక లోయ ఏర్పరచబడింది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇవి నాలుగు కొండలు కొండ ఎప్పుడు ఓ విషయం అర్థం చేసుకోండి బైబుల్ అంతటా కొండ అనగానే ఆనంద స్థలానికి సాదృష్టం ఎందుకంటే పాత నిబంధన కాలం కొండల మీదనే మధ్యాలు కట్టుకున్నారు ఎప్పుడైనా ఈ విషయం అర్థం చేసుకోండి పాప నిబంధన కాలం అంతా ఒకటే మందిరం లేదు ఎరుసలేం లో ఒకటే మందిరం ఉంది అనుకుంటారు చాలా మంది ఈ రోజు కూడా క్రైస్తవులు కానీ ఎన్నో మందిరాలు ఉన్నాయి ఒక మందిరం ఉండే ఏమి ఉన్న మందిరం వేరే అది ఎరుసలేం మందిరం అప్పటికి ఇంకా కట్టబడింది ఎరుసలేం మందిరం సమయాల కాలం అది సమయలు ఉన్నప్పుడు ఏమి మందిరంలో ఉన్నాడు అది ఏ మందిరం అట్లా ఎన్నో మందిరాలు రకరకాల మందిరాలు బైబిల్లో కానీ సొలమును కట్టించిన మందిరము చాలా తర్వాత వస్తుంది సొలమూరికి ముందు ఎన్నో మందిరాలు ఉన్నాయి యాకోబో పద్ధనారం అనే స్థలం నుంచి తిరిగి వచ్చినప్పుడు అక్కడ బలి అర్పిస్తాడు దేవునికి అక్కడ ఒక మందిరం కడతారు అక్కడ కొంతకాలం సేవ చేస్తారు దేవుని అట్లా రకరకాల మందిరాలు ఉన్నాయి దేవుడు పర్మిట్ చేసింది రకరకాల మందిరాలు కాబట్టి ప్రతిదీ కొండ మీద మన ప్రభు కాలానికి ముందు సమరేలు అంటే సగము యులు సగం అనిలు వాళ్ళు అంటే మనం నేహాయా కాలము ఎజ్రాకాలంలో చూసిన అది ఒకరోజు వాక్యం ఇస్రాయల్ పిల్లలు అనిలను పెళ్లి చేసుకున్నారు బబులలో ఉన్నప్పుడు అనిలను పెళ్లి చేసుకున్న వాక్యం సెలవుస్తున్నా వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ గుర్తిన పిల్లలు అన్నట్టు కాబట్టి వాళ్ళంతా వాళ్ళని అంటరాని వాళ్ళలాగా చూసేరు అనిల పిల్లల్ని కాబట్టి సగర అంటే సగం యుధులు సగం అనియులు అన్నట్టు వాళ్ళని దేవి మధురంలోకి రానిలేదు ఎందుకంటే అనిలు దేవుని మందురంలోకి రావద్దని సొలమని కట్టించిన మందిరంలోనికి వారి కొరకు వాళ్ళు అప్పుడు మేమెట్లా దేవుని ఆరాధించాలంటే అదేం మందిరాది ఆ కొండ నా జ్ఞాపకానికి వస్తుంది దానిమీద వాళ్ళు ఒక మందిరాన్ని కట్టుకున్నారు దేవుని కొరకు కట్టుకుంటే ఈసారి పేరు మీద కులగొట్టే వాళ్ళు అనులని మందిరంలోనికి రానియలేదు వాళ్ళు దేవుని మందిరం కట్టుకుని ఆరాధిస్తుంటే అది కులగొట్టి అక్కడ కూడా ఆరాధించనీయలేదు అందుకు సమరీలకి వాళ్ళకి చాలా కోపం అందుకే ముఖ్యంగా ప్రభు సమరయ స్త్రీ దగ్గరికి పోయింది ఎందుకంటే వాళ్ళు చూసినందుకు మీరు బాలపడడానికి వీల్లేదు నేను వచ్చిన మీకు అసలైన మందిరాన్ని నేనే చూపించుకోవడం కోరిక ఆ సమరయ స్త్రీ ద్వారా మొత్తం సమరయ పట్టణం అంతా మారింది అది ఆశ్చర్యకరమైన విషయం అది దాని ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలా అనేక పని వారం ఒక స్టూడెంట్ క్రైస్తవుడు అతను చెప్తున్నాడు సార్ నేను మెథరీస్ చర్చ్కి పోయినా సికింద్రాబాద్ కొంత కొంతకాలం నుంచి అక్కడ నా కుటుంబం తీసుకొని పోతున్నా నాకు వేరే చర్చ లేదు మా పూర్వీకులకు ఉండేది అది మెంబర్షిప్ కానీ నాకు లేదు మెంబర్షిప్ నేను ఎంతసారి పాస్ అలా అడుగుతున్నా ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు నాకు మెంబర్షిప్ ఇవ్వలే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఉన్నారు కానీ నాకు ఇంతవరకు మెంబర్షిప్ ఇవ్వలే అందుకని నేను ఏం చేసినా ఇంకొక చర్చకి వెళ్లినా కొంపల్లి ఉంటది అక్కడికి అక్కడ పోయిన వాళ్ళు నాకు ఇమీడియట్లీ మెంబర్షిప్ ఇచ్చారు మా ఇంటికి వచ్చి మా ఇంటి పరిశీలి స్టడీ చేసి మాకు ఫుల్ మెంబర్షిప్ ఇచ్చేసారంటున్నారు ఆ రోజు జరుగుతుంది ఈ రోజు జరుగుతుంది ఈ రోజు కూడా మెయిన్ లైన్ చర్చర్షిప్ ఇవ్వరు మీ తాతలు ఎక్కడ కొట్టిండ్రో మీ తండ్రులు ఎక్కడ కొట్టిండ్రో అక్కడికే బొండి అంటారు కానీ కొత్త మెంబర్షిప్ ఇవ్వరు మీకు తెలిసలేదు అది ఈరోజు చూపు నెరవేరుతుంది అది చర్చలను రానియరు పెట్టి మనల్ని విడుదీస్తున్నారు మీరు మెంబర్స్ కాదు మీరు మెంబర్ అని విడదీస్తున్నారు అసలు మెంబర్షిప్ అయిన కదా ఇవన్నీ భయంకరమైన విధానాలు అనిలని అనిల కొరకు దేవుడు ప్రాంగణం పెట్టిండి కానీ ఏ రోజు కూడా అనిల ప్రాంగణం రానిలేదు అక్కడ బిజినెస్ చేసుకున్నారు పాస్టర్స్ అనిల ప్రాంగణంలో రూకలు మార్పిడి చేసిండ్రు పశువులను అందిండ్రు పస్క పండక్కి బిజినెస్ చేసి అనిల కొరకు దేవుడు ఏర్పాస్తే స్థలము మీరు దాన్ని మీ స్వార్థం కొరకు వాడుకున్నారని అందుకే దాన్ని అక్కడి నుంచి తరమగొచ్చేయండి వాళ్ళు మీరు ఈ రోజు కూడా అనిలను రాని అప్పు అందరినీ తరమేసిండీ అక్కడ నుంచి ఎందుకంటే ఈ స్థలం మీది కాదు ఇది అనిల కొరకు ఇవ్వడే అది అందుకని ఎవరు తిట్టలేదు కొట్టలేకపోయారు ఎందుకంటే ఆ స్థలం వాడదు కాదు కాబట్టి ఇవన్నీ చరిత్రాత్మకంగా మనం చూస్తాం కానీ ఆత్మీయ సత్యం ఏంటంటే మొదటి నుంచి రోజు వరకు కూడా రక్షణ పొందే రక్షణ లోనికి నడిపించే వా రావాల్సిన వాడిని అడగేస్తున్నారు అది ఎటువంటి ఆత్మను మనం అర్థం చేసుకోవాలి అది నిజంగా దేవునించి పుట్టిన ఆత్మ కారే కాబట్టి ఆయన ఒలివ కొండ మీద తన కాళ్ళు స్థాపినప్పుడు ఒలివ కొండ బదులైంది భూకంపం కలిగింది అన్న విషయాన్ని చూస్తున్నాం మనం కాబట్టి ఇది పెద్ద భూకంపము అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎప్పుడైతే అది విభజింపబడీ మీరు చూస్తారో కొండ లోయలికి మీరు పారిపోదురు పారిపోవాలా అని హెచ్చరిస్తాడు పారిపోదురు మీరు పారిపోవాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కాబట్టి మతయు సువార్తలు కూడా అంతే కాబట్టి ప్రవక్త అయిన దానీలు ప్రవచించిన ప్రకారంగా నాశనంకరమైన హే వస్తువు పరిశుతాలయంలో నిలవ నిలిచినప్పుడు చదువు గ్రహించక యూదయలో ఉన్నవాడు కొండల పారిపోవాలను అన్నాడు కాబట్టి బాగా అర్థం చేసుకోండి కొండ అన్నప్పుడు దేవుడి మందిరానికి సాదృశ్యం లేక దేవుడి బిడలకు సాదృష్టం ఆయన అడుగు ఈ లోకంలో ఏం జరిగిందంటే నాలుగుగా కొండ విభజింపబడిందంటే మందిరము నాలుగు భాగాలుగా విభజింపబడింది అన్న విషయానికి కానీ ఆ నాలుగు భాగంలో అదే రీతి ఉన్న కానీ మధ్యలో లోయలో ఉన్నవాడే తప్పించుకుంటున్నాడన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కొండల మీద పడతారు కానీ లోయలో తప్పించుకున్నవాడు వీటన్నిటి నుంచి విడుదల అంటే వాడి మీద శ్రమకుండా విడుదల పొందుతాడన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నాలుగవ వర్షం చూడండి మరోసారి చరిత్రలో పెద్ద భూకంపం జరిగినట్లు మనం ఐదవ వర్షంలో చేస్తున్నాం ఉజ్య రాజు కలిగిన భూకంపము నాకు మీరు బయట పారిపోయినట్లు మీరు పారిపోదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరినూ వచ్చేదరు కాబట్టి పరిస్థితులు అన్నప్పుడు లక్ష నలభై నాలుగు మంది సాదృశ్యం అదే రీతిగా పరిశుద్ధులు ఆయన తిరిగి వచ్చినప్పుడు పరిస్థితులు కలిసి వస్తారు ఉపన్ రీతిగా అట్లా అర్థం చేసుకోవాలి చూడండి ఒకసారి ఆయన ఈ లోకంలో అడుగుబెట్టే టైంకి అంటే పరలోకం నుంచి దిగి వచ్చే టైం ఆయన వచ్చినప్పుడు ఒలివ మీద అడుగు పెడతారన్నారు కానీ ఉపర్ రీతిగా అర్థం చేసుకోవాలా ఒలివ కొండకి ఒలివ కొండేమో ఇసంలో ఉంది నిల్చుంటే నువ్వు ఇండియాలో ఉన్నావు నీకేం సంబంధం ఆత్మీయత అర్థం చేసుకోండి నిజంగా ఒలివ కొండ నాలుగో విభజింపబడితే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకి ఏ రీతిగా అది వర్తిస్తుంది అది అది కొండ కాదు అది చిహ్న చెప్పబడ్డ కొండ అది దేవుని బిడలకి సాదృశ్యము ప్రపంచమంతటా ఆ రీతిగా జరుగుతుంది అప్పుడు నీతో కూడా నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు కాబట్టి నీవు అన్నప్పుడు దేవుని సేవకులకి దేవుని బడులకి సాదృశ్యం అనే ఈ లోకంలో తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకుని వస్తాడు అన్న విషయాన్ని మనకి జ్ఞాపన చేసింది మనం కొంచెం ముందు కిందికి వెళ్ళాక చూస్తాము ఆరో వర్షంలో ఆయన చూడండి ఆ దినమున జీవజాలములో ఎరుసంలో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రం వరకును దిగును వేసవికాల మందును చలికాల మందును అలాగూనే ఉండును యహోవా సర్వలోకములకు రాజే ఉండను కాబట్టి ఆయన తిరిగి వచ్చే టైం కి సంబంధించిన వాక్యం అని గ్రంథం ముగించే టైంకి శ్రమలన్నీ ముగించినాక ఆయన ఈ లోకంలోకి తిరిగి వస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి పెద్ద భూకంపము శ్రమలకి సాదృశ్యం ఈ లోకంలో పెద్ద భూకంపం జరిగినాకనే ఆయన తిరిగి ఈ లోకంలోకి వస్తాడు అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది కాబట్టి బాగా అర్థం చేసుకోండి ర్యాప్చర్ కల్ట్ బోధకులు దీన్ని ఉల్టా చేసుకుంటారు ప్రపంచం అంతటా వారి ఏ చర్చి సంబంధించిన వలన కావచ్చు పెంతకోస్త సంఘానికి కావచ్చు బ్యాప్టిస్ట్ సంఘం కావచ్చు ఆంగ్లికన్ సంఘం కావచ్చు ప్రెసిబిటేరియన్ సంఘం కావచ్చు ఇంకేదైనా సంఘం కావచ్చు ఏ సంఘం అన్నా కానీ బోధ అదొక కల్ట్ బోధ అంటప్చర్ కల్ట్ నువ్వు ఏ శ్రమ చూడకుండా అమాంతంగా గాళ్ళకి ఎత్తపడతావు అన్న విషయాన్ని అది సాటిలైట్ కాదా అది రాకెట్ కాదు ఏరోప్లేన్ కాదు జీవితం కాబట్టి నువ్వు శ్రమలని శ్రమ రుచి చూడకుండా ఏ రీతిగా ఆయన సన్నిధి చేరగలవు ఆయన శ్రమను చూడకుండా పోయిందా కాబట్టి శ్రమలన్ని తర్వాతనే ఆ దిన ముగిసిన వెంటనే అంటాడు కాబట్టి శ్రమలన్నీ ముగిసినాకనే చీకటి సూర్యుని కమ్ముతుంది కాబట్టి సూర్యుడు దేనికి సాదృష్టం ఒక గుంపుకు సాదృష్టం చంద్రుడు కాంతినివాడు చంద్రుడు ఒక గుంపుకు సాదృష్టం నక్షత్రాలు రాలై నక్షత్రం ఇంకొక గుంపుకు సాదృష్టం అవన్నీ దినములు ముగించినాకనే కానీ రాక్షర్ కల్పిటంటే నువ్వు ఇవి ఏవి చూడవు శ్రమని చూడకుండా అమాంతంగా మాయమైపోతావు కానీ ఆయన దొంగ వల్ల వస్తాననే కానీ దొంగలాగా నేను వాక్యం నువ్వు అమాంతంగా మాయమైపోతావంటే నువ్వు దొంగలాగా మాయమైపోతున్నావు అన్నట్టు ఇట్లా కళ్ళకి కనిపించి మాయపోయినాట్టు కాబట్టి అట్లా లేదు వాక్యం ఎక్కడ కూడా మెరుపు తూర్పున ఉదయించి పరమటి వరకు ఏ రీతి ఇదే కొండకు సంబంధించింది వాక్యం మెరుపు తూర్పున ఉదయించి పరమటి వారికి ఏ రీతి అలాగనే మనసుఖమునే రాకడా ప్రతి నేత్రము చూచును కాబట్టి మధ్యరాత్రి నువ్వు పండుకుంటే మాయమైపోతావు నీ పతన కూర్చుని పండుకునే వాళ్ళు మాయమైపోతాడు నువ్వు ఇక్కడే ఉండిపోతావు ఇవన్నీ అబద్ద బోధలు ఎక్కడ లే బైబిల్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ రాక్చర్ బోధ బైబుల్లో ఉంటే రాక్చర్ బోధ అంటే నీకు తెలుసు ఎత్తబడే సంఘం బోధ ఎత్తబడే సంఘం బోధ బైబిల్ నిజంగా ఉంటే ప్రవక్త కూడా ఏదో చెప్పలే పాత నిబంధన ప్రవక్త ఒక్కరు కూడా ప్రవచించాలి దానికి సంబంధించిన విషయం మన ప్రభు మన ప్రభు పుట్టుకకి సంబంధించిన ప్రవేశాలు ఉన్నాయి ఆయన రాకడాకు సంబంధించిన ప్రవేశాలు ఉన్నాయి ఆయన జీవన విధానానికి సంబంధించిన ప్రవేశాలు ఉన్నాయి ఆయన ఏ రీతిగా పట్టపడతాడు ఆయన ఏ రీతిగా శ్రమలు అనుభవిస్తాడు అన్ని ప్రవేశాలున్నాయి ఆయన ఏ రీతిగా మనల్ని రక్షణ కనిపిస్తాడు అన్న ప్రవేశాలున్నాయి ఐదు వందల ప్రవసాలు ఉన్నాయి ఆయన పుట్టుకు సంబంధించినవి ఆయన రెండో రాకడాకు సంబంధించినవి రెండు పైగా ప్రవసాలు ఉన్నాయి అంతగా ప్రవేశాలున్నాయి గాని సంఘం ఎత్తబడుతుంది అన్న సంబంధించిన విషయం ఒక్క ప్రవర్చనం లేదు ఏ ప్రవక్త చెప్పలేదు పైన మన ప్రభు కూడా చెప్పలేదు మన ప్రభు అటువంటి బోధ భవిష్యత్ లో ఉండబోతుందని హెచ్చరికగా ఒక వాక్యాన్ని వ్యూహానుభక్తం ద్వారా మనకు బయలుపరిచిండి అది చూసిండే వీరిని లోకంలోకి వెళ్లి తీసుకొని పోమని గొప్ప గొప్ప సేవకులు వాళ్ళతో పాటు తిరుగుతా ఉంటారు కొంతమందితో ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేస్తాను తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తారు వాళ్ళ ప్రార్థన మునించే టైకి మమ్మల్ని అందరినీ ఎత్తపడే సంఘానికి ఇష్టపరచు ప్రవ్వా అని ప్రార్థన చేస్తా ఉంటారు ఆయన చేసిన ప్రార్థనకి మనం చేసిన ప్రార్థనకి ఎంత వ్యతిరేకం ఉంది ఈ లోకంలో నుంచి వీరిని తీసుకొని పోమని నేను ప్రార్థించలేదు తండ్రి అంటున్నాడు కానీ అపవాది నుండి వీరిని నేను ప్రార్థిస్తున్నా అంటాడు అంటే అపవాది ఎంత విజయం నుంచి పనిచేస్తాడు శ్రమ కాలంలో అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది మన ప్రభు ప్రార్థన ద్వారా కాబట్టి మేము ఎంత ప్రార్థిస్తాం ప్రభు నన్ను ఈ శ్రమ చూడలేకుండా తీసుకొని పో ప్రవ్వా నువ్వు త్వరగా వచ్చి మిమ్మల్ని ఎతవడ సిద్ధపరచని ప్రార్థన చేస్తావా లేని ప్రార్థన చేస్తే నువ్వు అవిశ్వాసవే ఆ ప్రార్థనకి జవాబు రాదు ఆయన ప్రవ్వా ఇది నిజమా కాదని అతను మాట్లాడే ప్రవ్వా అంటే ఆయన మాట్లాడడా తప్పక మాట్లాడతాడు అట్లా ఎవరు ప్రార్థన చెయ్యాలి ప్రవ్వా నిజంగా ఎత్తపడే సంఘం ఉంటే నాకు చూపించైబుల్లో అని ఎవరైనా ప్రార్థన చేస్తాడా ఒక బ్రదర్ వచ్చింది కొంతకాలం క్రిందన్నారు బ్రదర్ ఎతబడే సంఘం లేదని మీరు కానీ ఎత్తపడే సంఘం ముందని నేను నేను నమ్మిన బ్రదర్ అన్నాడు ఎట్లా నమ్మిన బ్రదర్ ఎక్కడ నుండి వాక్యం నాకు చూపించాను లేదు బ్రదర్ నాకు ఒక బ్రదర్ చెప్పింటా విన్నాడు ఆ బ్రదర్ కు ఎవరు బ్రదర్ ఆ బ్రదర్ అయినా వెతికిండ్రదర్ ఒక పుస్తకంలో రాసిందట పుస్తకంలో రాసి ఉండొచ్చు ఎందుకంటే భ్రమపరచబడ్డ వాడు ఎన్ని పుస్తకాలను రాసుకోవచ్చు కానీ ఇక్కడ ఉందా ఇది భ్రమ కాదు ఇది ఇది సత్యం ఇది సత్యం వాక్యం అని ఇందాక వెదినం ఇల్లు లేనప్పుడు ఎట్లా ఇందులో ఉండగా నమ్మడానికి నువ్వు కష్టపడుతున్నావే ఇందులో లేనిదాన్ని అంత సుయాసంగా నమ్మి సంతోషంగా నమ్మి ఎందుకంటే నీకు అది వినడానికి బాగుంది చెవులకి ఇంపుగా దుర్గ చవుళ్ళు గలవాలి అటువంటి వాక్యాలంటే ఎక్కడని ఆసక్తి మనం వాటిని అసహించుకోవాలి ఎందుకంటే ప్రతి ప్రవక్త శ్రమల గుండన మన ప్రభు సైతం శ్రమలగుండబోయినవాడే ప్రతి శిష్యుడు శ్రమలగుండ పోయిన వాడే నువ్వైన శిష్యుని కావా చూడకుండా పోతావా అది తప్పుడు విధానాలు కాని ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది అవన్నీ ముగించాలా అంటున్నాడు చూడండి మరోసారి ఏడో ఆరో వచ్చోవా ఆ దినమున ప్రకాశ మానవునని సంకుచితములు కాదా వెలుగు లేకపోవను అంటే వెలుగు ఉండేది ఎందుకంటే ఆయననే వెలుగు కాబట్టి సూర్యుడు చంద్రుడు అందరూ అవసరం లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు ఆయన వచ్చినప్పుడు బాటికి పని ఉండదు అన్నట్టు అంటే ఆయన వచ్చినాక రాత్రి పగలనేది ఉండదు అని చెప్తున్నాడు ఆయన వచ్చినాక చలికాలం ఎండకాలం అనేది అసలే ఉండదు దివారాత్రంలో వెలుగే ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ రాత్రికి వెలుగు ఉదయానికి వెలుగు గా పెట్టింది వీటిని తొమ్మిదవ జీవజలంలో యహోవా ఎరుసలే లోను పారి సగము తూర్పు సముద్రం వరకును సగము పడమటి సముద్రం వరకును దిగును వేసవికాల మందును చలికాల మందును అలాగను జరుగును యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినం యహోవా ఒక్కడే అలియు ఆయనకు పేరు ఒకటే అనియో తెలియబడును ఏదో ఒకటే పేరు చెప్పండి ఒకటే పేరు యహోవా అంటే బాగా చేసుకోండి యహోవా అంటే జీవము దేవుడు అని అర్థం యహోవా అంటే ఎప్పుడు భాషలో జీవం దేవుడు అంటే ఆయన ఆయన ఒక్కడే దేవుడు అంటే దేవుడే జీవం అన్న విషయని ఆ విషయం జ్ఞాపకం చేస్తుంది ఆయనకు ఒకటే పేరు ఒకటే పేరు అది ఏం పేరు యేసు అన్న విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలా తండ్రి నేను ఏకమై ఉన్నాను నన్ను చూసినవాడు తల్లిని చూసినవాడు కాబట్టి ఆ పేరు ఒకటే అదే క్రీస్తు అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకున్నాం గుమ్మం నుండి మూల గుమ్మం వరకును అనగా మొదటి గుమ్మపు కొన వరకును హరణేలు గుమ్మం నుండి రాజు గుమ్మం వరకును రాజుగానుగల వరకును వ్యాపించును అంటే ఇది ప్రపంచమంతటా విస్తరిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఇది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ చూడలేదు మీరు చూడండి కావాలంటే హననియన్ అంటే ఏంది బెన్యామిన్ అంటే ఏంది మూడు ఫేర్లున్నాయి కదా అక్కడ బెన్యామిన్ హనీయలు ఉందో కదా జేమ్స్ట్రాంగ్ నంబర్స్ తొమ్మిదవ వచ్చినాం కదా పదవ వచ్చినాం అంటే పెద్ద మైదానం గా అక్కడ ఇంగ్లీష్ బైబుల్లో గుమ్మంల గురించి మాట్లాడుతూ ఆల్ ద ల్యాండ్ షాల్ బి టర్న్ యాజ్ అ ప్లేన్ ప్లేన్ ఫ్రం గెబా టు రిమో south of jerusalem and it shall be lifted up and inhabited in her places from benjamin's gate unto the place of the first gate unto the corner gate and from the tower of hananel unto the king's wine press or joel geba patanamlo unnadanta geba ane patanam gebane patanam peru adoka konda anunda kal english lo rimon rimon ante kuda konda anundi జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో గెబా అన్నా కొండనే రిమోన్ అన్నా కొండనే అంటే అన్ని కొండలు ప్లేన్ అయితే అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకున్నారు దేవుడు తర్వాత బెనియామిన్ సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ సన్ ఆఫ్ ద రైట్ హ్యాండ్ అని ఉంది జేమ్స్ట్రాంగ్ నంబర్స్ వన్ లో అక్కడ కూడా బెనియామిన్ ప్రాంతం స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో బెనియామిన్ తావరము అనుంది బెనియామిన్ స్టెరిటరీ అని గబా అన్న బెన్యమిన్ స్థలమే రిమోన్ అన్న బెన్యమిన్ స్థలమే బెన్యమిన్ అన్న కూడా బెన్యమిన్ స్థలమే అని చెప్తుంది ఇప్పుడు హననీయల్ చూస్తాం హెచ్ హననీ హననీల్ అంటే దేవుని ఆదరణ పొందినది తర్వాత టవర్ ఇన్ జెరూసలేం టవర్ అంటే కావలి కోట హననీల్ అంటే కూడా ఒక స్థావరం అని ఇక్కడ హెచ్ లో శక్తి స్థావరం టవర్ స్ట్రాంగ్ మైటీ ఇవన్నీ స్థావరాలు అని చెప్తుంది లేక స్థలము అని చెప్పబడుతుంది అన్ని కామన్ ఒక పెద్ద కామన్ ప్లేన్ ఇంగ్లీష్ ఇందాక మనం ఆన్ ద ల్యాండ్ షల్ బి టర్న్ యాజ్ అయిన్ ప్లేన్ అంటే మంచిగా చదనం చేయబడ్డ పేద మైదానలు అని అర్థం అన్ని ఆ రీతిగా చేయబడతాయి అప్పుడే అందరు నిలబడగలరు అన్న విషయాన్ని జ్ఞాపందిస్తున్నాడు ఆయన తిరిగి వచ్చేటప్పుడు అందరు నిలబడలాగిన ఈ లోకం అంతా గా తయారవుతుంది అంటే ఓ రీతిని అర్థం చేసుకోవాలా అందరూ ఆయన ఎదుర్కొస్తారు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సరే మనం కొంచెం ముందుకి తీసుకురాల్సిందే పేతూరు రాష్ట్ర మొదటి పత్రిక ఆయన సన్నిధులు మనము ఆయన ఆ యొక్క మైదానంలో ఆయన తో పాటు మనం నివసించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేతూరు మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదో వర్షంలో ఒక విషయాన్ని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు అతనికి అర్థమైంది ఈ విషయం ఏంటని చూడండి మీకు కనుగో ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించు పరిశీలించాలంటే జాగ్రత్తగా దీన్ని కనుకొనడం వెతుక్కొని కనుక్కోవడం అన్న విషయం చేస్తున్నాడు రక్షణ గురించి రక్షణని పరిశీలించు తమ అందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు కాబట్టి శ్రమలు ఖచ్చితంగా ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు వాళ్ళు తెలిసి ఇవన్నీ వారి తరువాత కలగబోగు మహిమలని గోర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించున్నదో దానిని విచారించి పరిశోధించి శిష్యులు ప్రవక్తలందరూ ఆ కాలం దేనికి సంబంధించింది పరిశోధించినారంట తెలుసుకోవడానికి అది ఏ రోజు ఉండబోతుంది ఎప్పుడు ఉండబోతుంది అని వాళ్ళు పరిశోధించినట్ట ముఖ్యంగా మనం రెండు మూడు వరాల క్రితం చూసింది దాని వీళ్ళు వృద్ధాప్యంకి వచ్చినాక ఇర్మియా ప్రవర్చన చేసుకున్నాడు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది బబులూరులో మేమున్నాం ఎవనస్తున్న ఉన్నప్పుడు నన్ను వర్క్ వచ్చింది నేను ఇప్పుడు ముస్లమాన్ అయిపోయినాను అని ఒకరోజు ఎందుకో ఉదయం చేసి ఇర్మియా పత్రికలు చదువుతున్నాడు అంటే ఆ రోజుల్లో పత్రిక లూజ్ గా దొరికేది ఆ ఇర్మియా పాలికల పత్రికలు చదువుతా ప్రవచనము నెరవేరే కి అంటే నేను తిరిగి మిమ్మల్ని రప్పించను అని చెప్పిన ఆ పవ ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని చెప్పిన ప్రవచనము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సెవెంటీ ఇయర్స్ అయిపోయింది కదా అని అప్పుడు స్టార్ట్ చేసింది ప్రార్థన పవ్వా నేను ఇప్పుడు గ్రహించగలిసిన ఈ టైం ప్రవచనము ఆరంభమైంది ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు గడిచిపోయింది మేము ఇక్కడికి వచ్చి నేను వృద్ధాప్యంగా కూడా చేసిన ఇప్పుడు మీరు ఈ ప్రవచనం నెరవేరుస్తారు మమ్మల్ని తిరిగి మా దేశానికి మా స్వదేశానికి తీసుకెళ్తారు కాబట్టి ఈ ప్రవచం నెరవేర్చే ప్రభావాన్ని అప్పుడు స్టార్ట్ చేసిన ప్రార్థన చివరి భాగం చూస్తాం మనం కాబట్టి ప్రవక్తలందరూ ఇది ఏ టైంకి నెరవేర్తు బాగా పరిశీలించడం వాళ్ళంట పేర్లు చెప్పిన ప్రకారంగా కాబట్టి ఇప్పుడు మనం జగన్ గ్రహాలు ఈ వాక్యము ఎప్పుడు నెరవేరబోతుంది నేను పరిశీలించగలరా దాని మీకు కళ్ళు కావాలా ఆత్మీ నేతలు కావాలా ఏ డిక్షనరీస్లలో ఏ కామెంటరీస్ లలో మనుషులు చూపించలేరు కాబట్టి చూపించలేదు ఇప్పుడు మీరే వాటిని గ్రహించాలా నీరాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏ అంటే మొక ఏం చెప్పిండు సూచనలు ప్రకృతి సహజమైన సూచనలు చెప్పిండా ఒక్కటన్నా ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకోండా చూసుకున్నాడు అన్నాడు అన్నదే కదా అది సూచన అంటే మోసం ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపనం చేసినాడు తర్వాత రకరకాల విషయాలు జ్ఞాపం చేసిండు జన్ల మీదికి జనులు లేస్తారు కరువులు భూకంపములు కలువులు అనేకులు అభ్యంతర పడి ఒకరినొకరు అప్పగించుకుంటారు ఇవన్నీ చెప్పినాడు ఇవన్నీ చెప్పినాక శిష్యులు అడుగుతున్నారు ఇవి ఎక్కడ పెరుగుతాయి ప్రభు అని అడిగిన శిష్యులు అంటే వాళ్ళు ప్రకృతి సహజంగా నువ్వు అని ఇవన్నీ ఎప్పుడు నెరవేర్తాయి నువ్వు పరిశీలించాల వీటిని ఇవి ప్రకృతి సహజంగా జరిగేవి ఆత్మీయంగా జరిగినాక ప్రకృతి సహజంగా స్టార్ట్ అయితే అవన్నీ కాబట్టి ఇవన్నీ ఎక్కడ అంటే నువ్వు గ్రహించాలా నీ ఒక దేశానికి సంబంధించిందా ఒక ప్రాంతానికి సంబంధించిందా లేకపోతే ప్రపంచానికి సంబంధించిందా వాటిని నువ్వు అర్థం చేసుకునే నీకు ఆ కనులు అవసరం ఆ కనుల అవసరం కేవలం మన ప్రభుత్వ ఎవ్వరు ఇవ్వరు అవన్నీ పైగా నీ మోటివేషన్ ఎక్కడ ఉంది ఎందుకు అవన్నీ నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు నీకెందుకు ఆ కనులు అవసరం అది నేర్చుకుని ఏం చేయబోతున్నావు ఎవరికైనా చెప్తావా లేక నీ కొరకే భద్రపరచుకుంటావా నీ మోటివేషన్ అక్కడే ఉంది కదా నేను వీటన్నిటిని అనేకలకు చూపించాల ప్రవ్వా చూడలేని స్థితిలో ఉన్నారు మనుషులు నాకు చూపించవ్వా అని నువ్వు మోటివేషన్ అంటే ను నిస్వార్థంతో వీటిని కనుక్కోాలనుకుంటున్నావు ఆయన చూసాను అది నిస్వార్థతతో నీకు ఎంత ఆసక్తి వీటిని తెలుసుకుని అనేక ప్రకటించాలని అదే కదా మన ప్రభు జ్ఞానమంది వరదలని దేవుని చిత్తం కలిసి రాష్ట్ర పత్రిక కాబట్టి ఇవన్నీ మనము నేర్చుకుని వీటిలో తరబేది పొంది అనేకులకు వాటిని ప్రకటించడానికి కొరికే మనం తీర్మానించుకోవాలా అన్న విషయం జ్ఞాపకం కాబట్టి ఆ యొక్క ఆయన ఆయన తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆ మైదానంలో ఆయన కలుసుకుంటారు అన్న విషయాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మరియు నుండి ఎర్సును దక్షిణకు తట్టునను రిమోట్ వరకుడు దేశం అంతే మైదానముగా ఉండును సరే మైదానం ప్లేన్ అంటే ఇంగ్లీష్ లో ప్లేన్ అంటాను తెలుగులో మైదానం అంటున్నాడు మైదానం ఉండును పట్టణను ఎత్తిగా కనబడును ఎందుకు వేసుకోండి అది క్రింద ఉంది క్రింద ఉన్న ఎరుసలేమన్నాడు దళితుల రాష్ట్రపతి పౌరులు జ్ఞాపకం చేసి కింద ఒక ఎరుసలేముంది పైన ఎరుసలేమన్ జ్ఞాపం చేసి ఎందుకు జ్ఞాపం చేసి మీరు అర్థం చేసుకోవాలా ఎరుశలేం కింద ఉన్నప్పుడు భూ నివాసాలకు సాదృశ్యము ఎరుశలేం పైన ఉన్నప్పుడు పర్లక నివాసాలకు సాదృశ్యము కాబట్టి రెండు ఎరుశలేంల గురించి మాట్లాడుతున్నాను అంటే క్రైస్తవ గుంపులో రెండు గుంపులున్నాయి ముఖ్యంగా ఒక ఎరుశలేం పైన ఉంది ఇంకో ఎరుశం కింద ఉంది అన్న విషయం జ్ఞాపం చేస్తాడు పైన అంటే దేవుని భక్తులకు సాదృశ్యం ఆయన కొరకు జీవించిన వాళ్ళు నిన్ను సేవించి వాళ్ళు మన మందరం మందరం అన్న విషయం జ్ఞాపం కాబట్టి మతస్తులందరూ క్రింద ఉన్న ఎరుశలేం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్న వాళ్ళంతా క్రింద ఉన్న ఆ వాక్యాన్ని జ్ఞాపం చేస్తుంది పట్టణం వ్యక్తిగా కనగలను జను అక్కడ దివసింతురు శాపము ఇక కలగదు ఎందుకంటే పైన ఎరుశల్యంలో శాపం ఉండదు పర్లోకంలో శాపం ఉండదు నిశిద్ధమైనది ఏది కూడా పర్లోకంలో ప్రవేశించదు అక్కడ పాపం ఉండదు అపవిత్ర ఉండదు అక్కడంతా పరిశుద్ధం అందుకే పర్లోకంది పరిశుద్ధ పట్నం అంటాం కదా ఇక కలగదు నివాసులు నిర్భయంగా నివసింతులు ఇంకా నీకు ఏ భయం ఉండదు అక్కడ నీకు ఇంకే భయం ఉండదు అన్న విషయం వ్యాఖ్యానిస్తుంది కానీ ఈ అంతా భయమే ప్రతి భయమే కదా ఈరోజు ఉదయం లేస్తే చాలా బాధాకరంగా న్యూస్ పేపర్ నేను చూస్తే ఆ ఫ్రంట్ లైన్స్ అనే ఒక పాస్టర్ కుటుంబం మీరు ఎవరు చూసి నాకు తెలియదు చూసలేదు కదా పేపర్ ఒక పాస్టర్ కుటుంబం ఆడ అక్కడెక్కడ ఏ ప్రాంతం అది అక్కడ ఆయన చర్చ నడిపిస్తాడంట ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు ఆ కొడుకు మంచి గిటార్ వాయిస్తానంట ఆ మ్యూజిక్ పిల్లలకి అందరికి ట్రైనింగ్ ఇస్తానంట మ్యూజిక్ గిటార్ నేర్పిస్తానంట మంచి పాటలు పాడతానంట కానీ ఆ పిల్లవాడికి ఒక కోరిక ఉండే స్పోర్ట్స్ బైక్ కొనుక్కోవాలని కొన్ని రెండు లక్షలు ఏమో తీసుకొని తల్లిదండ్రుల దగ్గర రెండు లక్షలు తీసుకుని స్పోర్ట్స్ బైక్ కొనుక్కొని ఓవర్ రోడ్ మీద పెరుతుండర్ రింగ్ రోడ్ రెండు సార్లు యాక్సిడెంట్ అయిందంట గతంలో ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయినప్పుడు సెకండ్ టైం యాక్సిడెంట్ రెండు కాళ్ళు ఎరిగినాయి మళ్ళా అతుకున్నాక రాసారు మంచిగా అయినాక థర్డ్ టైమ్ ఆ బండిని వాళ్ళు అమ్మేసారు తల్లిదండ్రులు వీడి తీసుకుని పోయి యాక్సిడెంట్స్ వేసిన మూడోసారి వాడు ఇంకే బైక్ తీసుకుపోయినా మనకు అక్కడ లేదు గాని వాడు యాక్సిడెంట్ లో చనిపోయి అది వేరే బ్రదర్ ఇది మారియో అంట మరియో హనిపేండ్ అంట తర్వాత ఇంకొక న్యూస్ చూసినాం ముగ్గురు తమ్ముడు ఇద్దరు అకలు పెద్ద అక్క చిన్న తమ్ముడు స్కూల్ కి పోవాలా అక్కలు కాబట్టి తమ్ముడు ఏం చేసిండు నాన్న స్కూటర్ ఏదో తీసుకుండు స్కూటీ తీసుకుంటు మనది ఏం బండి అది యాక్టివ్ అనేదో స్కూటర్ టైప్ తీసుకొని పోయిండు ఎట్లా నడిపించిండు ఆర్టీసీ కొట్టింది అక్క ఇన్స్టెంట్ గా చనిపోయి అది క్రైస్తవ కుటుంబమే ఇవన్నీ చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి పొద్దున అవి కేవలం క్రైస్తవులకే ఎందుకు జరగాల అని మీరు అనుకోవచ్చు అట్లా ఉండదు వాడికి యాక్సిడెంట్ ఆర్టీసీ పర్సన్ తెలుసా క్రైస్టియన్స్ అని తెలియదు కదా వాడి ఎందుకు చేస్తారు మనము నిర్లక్ష్య జీవితమే అంత పొద్దున్నే వాడు చిన్నపిల్లడు వాడు ఆ స్కూటర్ తీసుకుని ఎందుకు పోవాలా అంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు వాళ్ళ గురించి నేను వ్యతిరేకంగా కానీ ఇవన్నీ మీ లెసన్స్ మనం జాగ్రత్తగా నేర్చుకుని మనం హెచ్చరించాలా గొప్ప జనాన్ని హెచ్చరించాలా పిచ్చి పిచ్చి జీవితాలు జీవించద్దని నిర్లక్ష్యమైన జీవితం కదా అంత ఎక్స్పెన్సివ్ బైక్స్ ఎందుకు అయ్యాలా తల్లిదండ్రుల పిల్లలే చెప్పాలా గొప్ప జనం దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఈ వాక్యం గొప్ప జనం దగ్గర దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించింది బ్రదర్ అని సాక్షమిస్తారు ఆశ్రమూ సంబంధించిందా ఆశ్ర ఆత్మీయమైన జీవితానికి సంబంధించింది కదా ఆయన కృపలో జీవించడానికి సంబంధించింది కదా ఆశ్రయన దాని పరిణామమే డబ్బు దేవుడిని ఆశ్రయించడాకనే వస్తాయి అవి ఆయన ఆశ్రయించినాకనే ఈ లోకంలో సమృద్ధి వస్తాయి కావాలని అనిపిస్తారు ఎందుకంటే దాని చేత నువ్వు చోధింపు ప్రేమిస్తున్నావా లేక వాటి వరకు నువ్వు అని అనే పరిశీలి నిన్ను శోధించటప్పుడు వాటిని నడిపిస్తాను నీ జీవితంలోని వాటి పట్ల నీకు ఆసక్తి ఉండదు అర్థమవుతుంది చెప్పేది నీకు ఎంత సమృద్దిగా వాటి మీద నీకు ప్రేమ ఉండదు మోసం ఉండదు నేను నీకు ఎన్నిసార్లు ధనము ఆర్జించడానికి సంబంధించిన విషయం ధనం మీద నీకు వ్యామోహం ఉండదు కానీ ధనం అవసరం అన్ని విధాలుగా అన్ని విషయాలలో అవసరం పిల్లల్ని చదిపించుకోవాలంటే అవసరం కుటుంబాన్ని పోషించుకోవాలంటే అవసరం ధనం కావాలా వాళ్ళని మంచి స్కూల్లో సాధిపించాలా నీ పేరు దూషణపాలు కాకూడదు స్కూల్లో పంపించాలా వాడు పెద్దవినాక మన ఏం జరిపించిన నీ గురించి చెడ్డగా సాక్ష్యం ఇస్తాడు ఇవ్వద్దు వాడు కాబట్టి బైబల్ చేస్తాం ఎ మ్యాన్ హ్యాస్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ పురుషుడు తన కుటుంబాన్ని పోషించుకోవాలని వాక్యం కాబట్టి ప్రతి దశలో నువ్వు జాగ్రత్తగా ఆ రోల్ పాటించాలా తండ్రి వయ్యండి కాబట్టి నీ నిన్ను దూషణ పాలు కానియకుండా నీ పేరు నీ సాక్ష్యాన్ని చెడిపోనియకుండా నువ్వు జాగ్రత్త పడాల అందు కొరకు నువ్వు అని నువ్వు తినడానికి సంపాదించలేవు ఈ రోజుకి కూడా నువ్వు రెండు చపాతీ తింటావు ఇంతే ఆనందం తింటావు నీకు బిర్యానీ గిర్యానీ అంటే ఇష్టమేమి ఉండదు కాబట్టి ఎందుకు ఎందుకు సంపాదిస్తావుని వేలు లక్షలు అంటే కుటుంబం కొరకు సంపాదిస్తావు వాళ్ళని ఈ లోకంలో నువ్వు తీసుకుని నీ బాధ్యత అది వాళ్ళని పెంచడం కొరకు లేకపోతే నువ్వు భ్రష్డం పౌలు ఆ విషయంలో కూడా జ్ఞాపేశాడు పురుషుడు తన కుటుంబాన్ని పోషించుకోకపోతే తండ్రి తన కుటుంబాన్ని పోషించకపోతే వాడు అవిశ్వాస అంటాడు వాడు భ్రష్టడు అంటాడు కాబట్టి బాధ్యతతో మనము వాటన్నింటినీ నెరవేర్చుకోవాలా అన్న విషయాన్ని మనం ఈ రోజు చేసుకుంటున్నాం పన్నెండవ వచనం మరియు యహోవా తెగులు పుట్టించి యనుషులోని మీద యుద్ధం చేసిన జల్లందరినీ ఇలాగన మొత్తులు ఇవి ఎక్కువ నెరవేర్తాయి తెగులు పుట్టబోతుంది ప్రవ్వే దాన్ని నడిపించబోతుండ ప్రవ్వే ఈ విషయం బాగా తెలుసుకోండి తెగుళ్ళు ఈ లోకంలోకి వస్తున్నాయంటే ఒక నెల క్రితం నాకు ఒక విషయం చూపించింది ఎయిడ్స్ రోగము దేవుడే ఈ లోకం మీదకి శాపరూపకంగా నడిపించింది అని ఎందుకు నడిపించే నేను మీకు చెప్పనవసిన నీకు అందరు తెలుసు అది తిరుగుబాటుతనం తిరుగుబాటు జీవితం నీ శరణు పరుషుతంగా పెట్టుకోవాలా అది తిరుగుబాటుతనం వలన వచ్చే రోగాలు అవన్నీ కాబట్టి నీ శరా నువ్వు ఆయన మంజరంగా తయారు చేసుకోవాల్సింది పోయి ఆయన సవాల్ చేస్తున్నావు ఏం చేసుకుంటావు పో అని పాపం చేయడం అంటే అని సవాల్ చేయడం ఈ విషయం బాగా పాపం చేస్తున్నాం అంటే ఆయన్ని చాలెంజ్ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పడం విధానం పురీతిగా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే ఆయన అంటాడు అక్కడ నా బెటర్ సరే నేను చూపిస్తాను అంటాడు ఎందుకంటే నేను మీరు నా సత్తు నేను ఖాళీగా నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొనుక్కున్న మీరు నా సత్తు మీ ఇష్టమైనట్టు మీరు జీవించడానికి వీల్లేదు కానీ ఈ లోకం దానికి వ్యతిరేకం నేను ఎందుకు ఆయన అథారిటీకి సమర్పించుకోవాలని ఇందాక చూస్తున్నాం ఆయనకి మీరు సమర్పించుకోవాలన్నది వాక్యం కానీ ఈ లోకస్లో ఏమంటారంటే ఎందుకు నేను సమర్పించుకోలే నేను నేను దేవుడిని నమ్మాను నేను ఫ్రీగా జీవిస్తా హేతువాదం అది కాబట్టి నువ్వు ఎంతగా అత జీవించినా ఆయన సార్వభౌడైనా ఆయనకి ఈ సమస్త మీద అధికారం ఉంది నువ్వు ఎంత ఎత్తిష్టవైనా ఆయనకు మీద అధికారం ఉంటుంది నువ్వు అనుకోవచ్చు నేను ఎత్తి నేను దేవుడిని నమ్మను ఆయన అధికారానికి వెళ్ళి బయటకు వస్తావు అనుకుంటావా కానీ కాదు ఎట్టి అది తప్పు విధానం సరే మనం అవన్నీ ఆ డైరెక్షన్ లోకి పోవద్దు ఇప్పుడు వాక్యం ఏవో తెగులు తొట్టించి ని మీద యుద్దము చేసిన జలందరి మీదికి అందరిని ఇలాగన మొత్తున్నారు కాబట్టి ఎవరు ఎవరి మీద ఈ తెగులు వస్తుంది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడింది సరే ఓ విషయం అర్థం చేసుకోవాలి రెండు మూడు రోజుల క్రితం ఆదివారం అనుకుంటే బహుశా అదిలాబాద్ లో ఒక వింత రకమైన రోగం స్టార్ట్ అయింది మీరు పేపర్ లో ఫ్రంట్ పేజ్ వచ్చింది ఆ రోగము ఎవరికి అంత పడతా లేదు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ సఫలవుతుంది ఆ రోగంతో ఏమవుతుంది శరీరము కండ్ల ముందే కులిపోతుంది కాళ్ళు అంత కులిపోతుంది నొప్పితో స్టార్ట్ అయ్యి జ్వరంతో స్టార్ట్ అయ్యి మొత్తం కులిపోయి అవన్నీ రాలిపోతున్నాయి అంత భయంకరంగా ఉంది రోగం డాక్టర్లకు అర్థం కావట్లేదు అది ఏం రోగము వాడు ఇష్టం వచ్చినట్టు మనం ఈ రోగము ఆఫ్రికాలో కూడా ఒక ఎయిట్ మంత్స్ క్రితం చూసాం పేపర్లలో ఎయిట్ మంత్స్ ఎక్కువనే వన్ ఇయర్ అయిపోతుంది ఆ మొత్తం ఒక ఆ విలేజ్ ని మొత్తం సీల్ చేసి పడేసారు అక్కడ ఆ నెల ఆ ఇన్ఫెక్ట్ అయిపోతుంది రోగం కండల చూస్తా చూస్తానే ఇవన్నీ కులిపోతాయి కులిపోయి మొత్తం కరిగిపోతుంటాయి క్యాండిల్ కరిగిపోయినట్లు శరం అంతా బ్లాక్ గా అయిపోయి లిక్విడ్ లిక్విడ్ బ్లాక్ లిక్విడ్ అయిపోతుంది అట్లాంటిది ఒక కేసు ఢిల్లీలో దొరికింది డాక్టర్లకు అక్కడ నుంచి మొత్తం దేశం స్ప్రెడ్ అయిపోతుంది అని అటువంటి రోగాలు సరే ఓ విషయం మీరు బాగా ఎటువంటి రోగమైన గాని అది మన ప్రభుత్వ తీర్పుకి సంబంధించింది ఈ లోకం మీదిగా పంపిస్తుండీ ఎందుకు పంపిస్తుంది అనే విషయము మనం ఇక్కడ చూస్తున్నాం ఇసారి పైన కూడా పంపించండి మనం చూస్తాం ఎక్కడ చూస్తాం వాళ్ళు అరణయం నుంచి బయటకు వస్తూ మనం చూస్తాం వాళ్ళకి అది పట్టింది పెద్ద పెద్ద ఘటలు కావడం అవన్నీ చూస్తాం మనం ఏ మందు కూడా కోలేదు ఆయన ఆయన తీర్పు ఆయన శిక్షకి ఈ మందు పనిచేది నేను కళ్ళు చూసిన ఎన్నిసార్లు ఈ కొన్ని బ్రదర్స్ విషయంలో చూసిన నేను ఎంత ఏడ్చి ప్రార్థన చేసినా వాళ్ళకి ససత రాలే రాత్రి మగాళ్ళు నేను ఎన్ని సార్లు ప్రార్థన చేసిన వాళ్ళ గురించి కొంతమంది గురించి ప్రస్తుతరాలే వాళ్ళు చనిపోయి చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ హెచ్ఐవి పేషెంట్స్ డయాబెటిక్ చాలా మంది రాత్రులు రాత్రులు గంటలు గంటలు నేను ఏడ్ కానీ పాపం వాళ్ళు బతకలేదు ఎందుకు బతకలే అంటే చెప్పింది దేవుడు నేను వాళ్ళ ఆత్మాన్ని కాపాడుతున్నా వాళ్ళ శరీరము సైతానికి అప్పగించబడి కొరత వాక్యం ఆయన తన మన ప్రార్థనల ద్వారా వాళ్ళ ఆత్మలు నశించుకోకుండా వాళ్ళని కాపాడుకుంటున్నాడు చివరి దశలో వాళ్ళు ఇంకా మరణించే టైంకి ప్రభుత్వం క్షమించని పశ్చాత్తాపడి వాళ్ళ పాప నొప్పుకొని ఆయన సన్నిధిలో తమ ఆత్మలను ఆయనకు అప్పగించుకుంటున్నారు అది ఆయనకి ఇష్టానుసారం జీవితం ఆయన క్షమించే దేవుడు ఎంతో జాలి దయగల దేవుడు మన ప్రభు కేవలం మన ప్రార్థనల వలన వాళ్ళ ఆత్మలు రక్షిపబడుతున్నాయి కానీ వాళ్ళ శతాలు కృషిపోవాలి ఎందుకంటే వాళ్ళని అట్టనే విడిచిపెడితే వాళ్ళు నరకానికి పోతాడు దేవుడు అది చూపిస్తుంది మనకి బాధకరంగా ఉంటుంది ఆ విషయం కొన్ని రోజుల రోజులు మెంబడిస్తుంది ఆ వేదన ఇంతగా ప్రార్థిన ప్రభు నా ప్రార్థన జవాబు అనిపిస్తుంది కానీ నాకు తెలుసు జవాబు ఇచ్చిండి ఆయన ఆయన నువ్వు అనుకున్నట్లు ఇవాళ ఆయన జవాబు ఆయన ఇష్టం వచ్చినట్లు నీకు జవాబు ఇస్తాడు నీకు ఆదరణ కలవాలి ఫస్ట్ నువ్వు ప్రార్థన ఆదరణ గలవాలి ఆయన ఆత్మ రచించుకోకుండా నేను ఆయనని తీసుకుంటున్నా అదే ఆదరణ ఆయన ఆయనను స్వస్థపరిచి రిలీజ్ చేస్తే ఇంకా చెడ్డగా జీవిస్తాడు రేమో ఇంకా ఇంకా భయంకరంగా జీవించి శాశ్వతంగా నరకం పోచ్చాడేమో మన ప్రార్థనలు వేస్ట్ కావు అవన్నీ పాత్రల్లో దూతలు కన్నీ మన కన్నీరు ప్రార్థనలు అన్నింటినీ కన్నీటిని ఆ పాత్రల్లో తీసుకొని పోతాడు మనం చేసిన వాక్యం ఆయన సరైన తీసుకొని పోతారు ఏం కూడా వేసుకోవాలి మన ప్రార్థనలు గొప్ప గురించి మనం ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నాం ఎక్కడమైన గానీ వాళ్ళని ఎందుకు హెచ్చరిస్తాం ఇదే కారణం వాళ్ళు ఎవరు నశించిపోవద్దు లేకపోతే వాళ్ళందరు నశించిపోతే నరకం పోతారు వాళ్ళు నశించపోవద్దనే ఆయన ప్రయాసంతో ఇవన్నీ నీకు నాకు చూపిస్తున్నాడు ఇవి వేరే వాళ్ళకి చూపిస్తున్నాడు ఏ పార్సల్ని మీరు చూడలేరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేస్తున్నారు వాళ్ళ మైండ్ వాళ్ళ ఐస్ ఆ ఆదిలాబాద్ లో ఆ రోగం స్టార్ట్ అయింది చాలా కుటుంబాలు ఆ రీతిగా సజీవంగానే కులిపోతున్నాయి వాళ్ళ శరీరాలు మనం ప్రార్థన చేయాలి ఈ రోజు నుంచి వాళ్ళ గురించి ప్రవ్వా ఆ రోగాన్ని స్ప్రెడ్ చేయని ఎక్కడ వాళ్ళని సస్థపరచు వాళ్ళ రక్షణ పొందాలా ప్రవ్వ నీ నామం దూషణ పాలు కావద్దు ప్రవ్వా అని ప్రార్థించాల మీరు నిజంగా దేవుడి అయితే నాకు ఎందుకు రోగం అని వాళ్ళు ఆయన దూషిస్తూ ఉంటారు ఆయన ఆయన ఎప్పుడు దూషింపగలం నాకు తెలుసు కానీ వాళ్ళ ఆడైతే ఎందుకు అనాలా మన దేవుడు వాళ్ళందరూ రక్షణ పొందితే మనకు కూడా మంచిదే కాబట్టి వాళ్ళు రక్షణ పొందాలా అన్న తాపత్రయంతోనే మన ప్రార్థన చూద్దాం కొనసాగాల వాళ్ళందరూ రక్షింపగల ప్రభు వాళ్ళ శరీరంలో శస్తపరచు చిన్న చిన్న పిల్లలకి ఆ రోగాలు వస్తుంటే ఎంత బాధ ఉంటది స్టాప్ ట్వంటీ అవర్స్ దొప్పి ఉంటే ఎట్లుంటుంది శరీరం అది వారి రెస్పాండ్ కానప్పుడు కాబట్టి మనం జాగ్రత్త పడాలా అవి ఎందుకు వస్తుందనే విషయం మనం అర్థం చేసుకోవాలా అది ప్రభువు నడిపిస్తున్న తెగులని పోయిన కూడా మనతో మాట్లాడినది దేవుడు శరీరాలు కూలిపోతాయి ఆ విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి యుగ సమాప్తిలో తెగుళ్ళండి దేవుడు నడిపిస్తాను అనేసి ప్రాణ గ్రంథంలో కూడా ఉన్నాయి అవిక్తి మీద తెగుళ్ళు అవి తిరిగి రప్పిస్తానో ప్రాణ గ్రంథంలో మనం చూస్తాం త్వరలో మనం చూడబోతున్నాం మలాహి గ్రంథం ముగించిందంటే ప్రాణ గ్రంథంలోకి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా బోరల ధ్వని బోరల తీర్పుకు సంబంధించిన బోధ మనం ఆరంభించబోతున్నాం తీర్పు ట్రంప్లీష్ ముందుకొం మరియు ఎహోవా తెగులు పుట్టించి ఎరుల మీద యుద్ధము చేసిన జే అందరిగిన మొత్తును వారు నిలిచి ఉన్న వారి దేహములు కుల్లిపోవును వారి కన్నులు కన్న తొరలలో ఉండి వారి నాలుకాలు నూలలో ఉండి కుళ్లిపోవును ఆ దినమున యహోవా వారితో వారిలో గొప్ప ఒకరు పరుదు ఏదో వారు ఎరులేము వద్ద యుద్ధము చేదురు బంగారును వెండి వస్త్రములను చుట్టూనున్న అంజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చుకోబడును అలాగననే అన్ని దోచుకోబడును అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసింది దాని అలాగనే గుర్రముల మీద కంచర గాడితల మీదను ఒంటల మీదను గార్తబొమ్ల మీదను దండు ఉన్న పశువులన్నిటి మీదను తెగులు పడును ఇవి కొంత కష్టంగా మనం గరించడం కానీ ఇంతకు ముందు దేవమని చూపించండి గుర్రములు దేనికి సంబంధించినాయి అన్న విషయాన్ని సంబంధించినాయి తేళ్లకు సంబంధించినవి మీకన్నా చెప్తే అర్థం అవుతుందా గుర్రములు దేనికి సంబంధించినవి జకన గ్రంథం అంటే గురులకు సంబంధించిన బోధించడం ఇది ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెంత్ వీక్ ఇది ఈ రోజు మనం ధ్యానిస్తున్నాం అంటే ఫిఫ్టీ అవర్స్ అయిపోయింది కేవలం జకడ గ్రంథం లోని వాక్యాల ఇది ఫిఫ్టీ అవర్ ఈ రోజు గురువులు దేని సాదృశ్యం సర్పంలో తేళ్లకు గుంపులకు సాదృశ్యము గొప్పజన గుంపులకు సాదృష్టం అన్న విషయం మనం అనేక పర్యాలు ధ్యానించడం కాబట్టి మృగంలు ఉంది అక్కడేముంది పశువులను ఉంది కదా కాబట్టి పశువు లేక జంతువు భూ జంతులన్నిట్లకెల్లా బహు కుయత్తి గలది సర్పం కాబట్టి ఇవన్నీ సర్ప సంతానానికి సాదృష్టం సర్పంలో తేలేక సాదృష్టం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు అన్యులందరూ ఆదీతంగా తయారవుతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎవరు అన్యుడు ప్రవణికి రేపు అన్యుడు బాగా తెలుసుకోండి రోల్ రివర్సల్స్ అంటారు పాత నిర్బంధ కాలంలో పరిశుభ్ర జనంగా ఏర్పరచుకున్న దేవుడు వాళ్ళని పలైన చివరికి అనులుగా తేరేడు ఓన్లీ రాష్ట్రపతిగా పదకొనా క్రైస్తవులు కూడా అనులుగా తేరతారని హెచ్చరించండి ప్రభుత్వం ద్వారా మీరు కూడా తిరుగుబాటుతనం చేస్తే మిమ్మల్ని కట్ చేస్తారు కట్ చేస్తారంటే అని అయిపోతారు మీరు మీరు అనులు అయిపోతారు అన్న విషయాన్ని హెచ్చరించండి పదో వర్షాలు మరియు వచ్చిన అన్ని రోజులలో శేషించిన వారందరినీ సైన్యంలోకి అను రాజునకు మ్రొకటకు పర్మిషాల పండుగ ఆచరించటకు ఏటైట వడుతున్నారు కాబట్టి అన్ని జరులలో నుంచి ఒక చిన్న గుంపు రక్షింపబడుతుంది ఎప్పుడైతే మీరు బాగా తీసుకోవాలా శేషించడం అంటే శేషేషం అంటే చిన్న గుంపు ఆయన కొరకు సెపరేట్ చేయబడ్డ గుంపు అని అర్థం శేషం అంటే మిగిలిన గుంపు అని అర్థం అన్ని ఎగిరిపోయినంత మిగిలిన శేషం అంటాం కాబట్టి గొప్ప అంతా అనిలుగా మారతరు వాళ్ళ నుంచి ఒక చిన్న గుంపు బయటకు అదే లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం అది మనకి ఎన్నిసార్లు దేవుడు చూపించి నా విధానం వీళ్ళందరూ చివరికి ఏం చేస్తారంటే చూడండి అంటే గొప్ప జనములకి వెళ్ళి కూడా ఒక చిన్న గుంపు చివరికి వస్తుంది అది కేవలం నీ సేవ జీవితం ద్వారానే ఇవన్నింటినీ వాళ్ళకి చూపించి వాళ్ళని ప్రేమతో భయపెట్టి కాదు రాక్షర్ బోధకులు భయంతో మనుషులు రక్షణ నువ్వు రక్షణ పొందకపోతే ఎతబడవు నువ్వు ఎతబడకపోతే ఈ లోకంలో శ్రమలు వాడు నీకు ముద్రేస్తాడు 666 హండ్రెడ్ అండ్ అనే ముదలే ఇస్తాడు బైబిల్లో ఉందా సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అని చెప్పండి చాలా మంది అంటారు హండ్రెడ్ గ్యారెంటీ ఇస్తాయి మీకు ఉంది ఛాలెంజ్ చేస్తావా అంటారు మాస్టర్స్ అంటారు కానీ ప్రభు చూపించింది అక్కడే ఉంది కొన్ని ప్రాచీన పత్రికలలో సిక్స్ ఉంది అని కింద ఉంది అక్కడ బైబిల్ ఉంది ఇక్కడ తర్జుమా చేయబడ్డ కూడా అని రాసుకున్నారు కానీ ప్రాచీన పత్రికలలో మటుకో సిక్స్ హండ్రెడ్ ఉందని అక్కడే ఉంటుంది వాక్యం కింద ఫూట్ నోట్స్ లో ఏ పాస్టర్ అది చూడడు సిక్స్ సిక్స్ అనే ఉంది కానీ 665 అని ఎవరు చూడరు కాబట్టి అది 666 ఆ 665 సిక్స్ ఫైవ్ అనేది అర్థం కాదు ఎందుకు దేవుడు పెట్టిన అక్కడ కన్ఫ్యూజన్ మనకేం కన్ఫ్యూజన్ లేదు అంతే క్రీస్తు బయటికి వస్తాడు శివల కాలంలో వాణిని మొక్కకపోతే వాడిని రేషన్ ఇవ్వడు వాడికి వాటర్ ఇవ్వడు వాడికి మెడిసిన్స్ ఇవ్వడు వాడికి స్కూల్స్ ఇవ్వడు ఇట్లా భయపెట్టి ఇప్పుడైనా రక్షణ పొందండి అని నడిపిస్తారు ఇది రాక్చర్కల్ బోధకుల ట్రిక్స్ అర్థమవుతుందా నువ్వు ఎందుకు రక్షణ పొందుతావు అంటే అంత్యక్రిసి నుంచి తప్పించుకోవడం కొరకు శ్రమల కాలం నుంచి తప్పించుకొని ఇతవాళ్ల కొరకు రక్షణ తప్పు సిద్ధాంతాన్ని కాదు అది రాంగ్ డాక్టరింగ్స్ కావన్నీ ప్రపంచమంతటా విస్తరించినది అది బ్రహ్మపంచం ఆత్మ అది దేవుడే అనిపించింది ఈ లోకంలో ఎందుకంటే వాడు సత్యాన్ని ప్రేమించేది కాబట్టి మోసపుచ్చ మోసపుచ్చట మోసరించబడటకు మోసపుచ్చు ఆత్మను ప్రభు వారికి మనం చూసినట్టు తెలుసు రాష్టపతికలు ఎప్పుడైతే ప్రేమించవో అబద్దాన్ని నమ్మినట్లు మోసపుచ్చు ఆత్మను పంపిస్తారు దేవుడు అక్కడ ఉంది వాక్యం అతను చూస్తాం మనం కాబట్టి యాప్చర్ కల్డ్ బోధకులు వాళ్ళు మోసపోయింది గాక అనేక ఇస్తున్నారు మనం అటు ఆ మోసాన్ని చూపించాలా తప్పకుండా మనం చూపించాలా దాని బాగా తరబేద పొందాలా ప్రార్థనలు గంటలు గంటలు ప్రార్థన చేయాలా ఈ సత్యాలన్నీ తెలుసుకుని అనేకలకు మీరు చూపిస్తే ఈ శేషం బయటకు వస్తది నీ ఈ శేషం గురించి నీ సేవా జీవితం ఈ చిన్న గుంపు ఎంత త్వరగా బయటకు అప్పుడు మనం అందరం ఎక్కడ పోతామంటో వాళ్ళతో పాటు కలుచోండి సరిగ్న అగో రాజునకు రా రాజును మ్రొక్కుటకు పర్మశాల పండుగ ఆచరించటకు ఏ టేటా అంటే మీరు ఈ విషయం అర్థం చేసుకోండి మీ సేవ జీవితం ఎన్ని సంవత్సరాలు గడుస్తుందో అన్ని సంవత్సరాలు గొప్ప జనములకి వెళ్ళి చిన్న గుంపులు వస్తూనే ఉంటాయి ఏ అంటే ప్రతి ఏ నేను చెప్తలేను అంటే ఒక సంవత్సరమే కరెక్టే ట్వల్వ్ మంత్స్ అని కానీ నీ ఎంత కాలము ఈ దృక్పథంతో ఇదే ఆసక్తితో ఆశ్రయంతో వాళ్ళని ప్రభుత్వం నడిపించాలా గొప్ప జనము మతపరమైన క్రైస్తవ జీవితంలోకి వెళ్ళి బయట నడిపించాలా అన్న తపనతో చేస్తావో నీ జీవిత అంతా ఆ గొప్ప జనంలోకి చిన్న గుంపు బయటకు ఉంటది మీరందరూ ఎట్ల వచ్చినా అట్ల వచ్చిన వెళ్లే నేను ఎట్లు వచ్చినా నాకు ఎవరు చెప్పారు సరే నేను నా పర్సనల్ గా నేను ఇవన్నీ వెతుక్కున్నాను ఎవరో ఒకరు కదా ఎక్కడ చెప్పాడు అనేది డిఫరెంట్ ఇష్యూ మీకెక్కడ చెప్పినారు మీరెందుకు వచ్చారు ఇక్కడికి ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు ఎక్కడెక్కడో చర్చలలో ఉన్నవాళ్ళు కదా మీరెందుకు వచ్చారు ఇక్కడ కాబట్టి అవి విధానం దేవుని యొక్క విధానం రక్షణ నుంచి నువ్వు పోయి అనిన్గా మారుతున్నావు దేవుని బిడ్డ అయి ఉండి అనిన్గా మారుతున్నావు ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు అబద్ద బోధల తట్టు అబద్ద పర్వతాల తట్టు తిరిగి వాటిని స్వీకరించడం వల్ల నువ్వు అవిశ్వాసం అవుతున్నావు ఆ రీతిగా అనిన్మైపోతున్నావు దినంలను ఆచరించొద్దు అన్నప్పుడు దినంలో ఆచరిస్తేవి మాసం ను ఆచరించొద్దంటే మాసం ను ఆచరిస్తేవి ఉత్సవ కాలంలో అంటే ఉత్సవ కాలం ఆచరిస్తేవి సమస్యను ఆచరించద్దు అంటే సమస్యను ఆచరించువి నువ్వు చెయ్యొద్దని వాటిని చేస్తే అనిన్వి కావా అన్ని చేస్తేవి సంవత్సరం చేస్తేవి మాసంలు చేస్తేవి ఉత్సవంలు చేస్తేవి దిన ఆచరిస్తేవి లేదు ఆ రోజు ప్రభుదే కదా అరే ఫస్ట్ పాయింట్ అని చెప్పి చెయ్యొద్దని నువ్వు అలా ధిక్కరించినవు ధిక్కరించి హలలుగా స్థుతమయమని పాటవాడి నేను ప్రభుదే స్థుతిస్తున్నా అంటే నువ్వు ఆల్రెడీ ధిక్కరించినా కానీ ప్రార్థన పోతుంది అనే సన్నిధికి పోటు అట్లా అనిల ఆచడం ఎందుకంటే అనిలు ఆచరిస్తున్నవి గణిజనాశ పాత్రికలు ఆ విషయాన్ని చేసిన పౌలు ఈ లోకస్తులు వాటన్నింటినీ ఆచరిస్తారు కాబట్టి నువ్వు ఆచరించడం వల్ల నువ్వు అనిలు కాబట్టి వాళ్ళకి సత్యాన్ని చూపిస్తున్నప్పుడు ఈ అనిల గుంపుల నుంచి వాళ్ళు బయటకు మీరు బాగా అర్థం చేసుకోండి ఈ విషయం నీ సేవా జీవితం అంతా ఆసక్తితో వీటిని ప్రకటించినప్పుడు కచ్చితంగా నువ్వు చూస్తావు కల్లాల వీళ్ళు రావడం బయటికి ఈ వాగ్దానం ఇది నెరవేరుతుంది నీ జీవిత కాలంలో పర్ణశాల అంటే ఏదో తెలుసా పాత నిబంధన కాలంలో ఏడు పండుగలున్నాయి చివరి పండగ వచ్చి పర్ణశాల పండగ దాన్ని గుడారంల పండగ కూడా అంటారు గుడారం గుడారం అంటే తెలుసు కదా చిన్న డేరాలు కట్టుకుంటారు దాని గుడారంల పండగా నేను మొన్న ఎక్కడో ఆ బస్సులో పోతుంటే గూడ కట్టబెట్టదు పర్ణశాల పండగ హైదరాబాద్ లో ఎక్కడో చర్చలు నడిపిస్తున్నారు చూడడానికి బాగుందా మీకు వినడానికి కానీ ఇది దానికి సంబంధించింది కాదన్న విషయం ఆయన తిరిగి లోకంలోకి వచ్చినాక మనం అందరం ఆయనతో పాటు కలిసి పండగ చేసుకుంటాం అనుంది వాక్యం మీకు అర్థం అవుతుందా లేనప్పుడు చేసుకుంటామా పండగ పెళ్లి కుమారుడుంటేనే పండగ పెళ్లి కుమార్ లేనప్పుడు పండగ ఎట్లా అర్థమవుతుందా ఆయన అంటాడు కూడా పస్కా పండగ నేను ఈ పస్కా పండగ నేను ఆచరించినట్టాడు వ్యూహాన్ పత్రిక మనం చూపిస్తుంది ఒకరోజు నా తండ్రి ఇంట్లో మనం అందరం తిరిగి కలుసుకున్నాకనే అప్పుడు నేను అంతవరకు నేను పస్కా భుజించను అంటాడు ఉందక్కడ అవి మన చూపిస్తాడు దేవుడు కాబట్టి మనకి పండగలో అవసరం లేదు ఎందుకంటే అవి నీడలు నిజ స్వరూపం మన ప్రభు అందుకే మనం ఆయనని సెలబ్రేట్ చేయాలి జీసస్ ని సెలబ్రేట్ చేయాలి మనం పండగలం కాదు కానీ వాళ్ళు పండగలను సెలబ్రేట్ చేస్తారు అన్యుల్ చేసినట్లు అందుకు క్రైస్తవులు వాళ్ళకి ఇవన్నీ విషయాలు ప్రేమతో అంటే ద్వేషంతో అది పాత నిబడిన విధానం ద్వేషం ఉండదు నీ హృదయంలో నువ్వు సేవ జీవితంలో మనుషులను ప్రేమతో అంటే మన తండ్రి ఎంత వేదనతో ఇవన్నింటినీ భద్రపరచమని చూపించిండో అదే ప్రేమతో నువ్వు వాళ్ళకి ఇవి హెచ్చరించినప్పుడు వాళ్ళందరూ ఈ గుంపులకు వెళ్లి వస్తారు నీ సేవ జీవితం ఎంతకాలం ఉంటే అంతకాలం వస్తూనే ఉంటారు వాళ్ళకి నీ కాలం ముగించుకునేంత వరకు ఇదే ప్రయాసంతో నువ్వు ఆ విషయాలు అనేక ప్రకటించాలని వ్యాఖ్యలు ముగిస్తున్నాను పర్ణశాల అన్నప్పుడు ఆయన మహిమలోనికి ప్రవేశించడం పర్ణశాల అంటే ఫైనల్ అనేకమైన నివాసంలు కలవన్నాడు కదా నా తండ్రి ఇంట అనేకమైన నివాసంలు కలవు లేని అలా ఆ నివాసంలో నేను పోయావరం మీకు చెప్పినా నివాసం అంటే గ్రీక్ భాషలో నివాసం అని లేదు అది మైదానం అని ఉందని చెప్పినాను టెరిటరీస్ గ్రీక్ భాషలో టెరిటరీస్ అనేది టెరిటరీస్ అంటే మైదానంలో అన్నట్టు కాబట్టి అవి నివాసంలు కావు ఇక్కడ చిన్న బిల్డింగ్స్ కావు పెద్ద పెద్ద మైదానంలో ఉన్నాయంటాడు అక్కడ ఆయన గ్రీకు భాషలో ఎందుకంటే అట్లా ఎప్పుడు మనం ధ్యానించాం నేను మిమ్మల్ని గ్రీక్ భాష నేర్చుకోమని చెప్తలేను కానీ గ్రీకు భాషలకు వెళ్ళి కృతని చేయబడింది అందులో అక్కడ రాయబడింది నా తండ్రి ఇంట అనేకమైన నివాసంలు కలవంటే అవి బిల్డింగ్స్ కావు అవి మైదానం లాగా పెద్ద పెద్ద స్థలాలు ఎందుకంటే కొన్ని లక్షల మంది కదా మనుషులు ఒకసారి ఆయన సరిపోవాల్సింది ఒకరు కాబట్టి పదిహేను వర్షంలో లోకమందుం కుటుంబంలో సైన్యములకు అధిపతిగా యహోవా అను రాజును బ్రోకుటకై ఎరుసునకు రాణి వారందరూ మీద వర్షము కురువకుండును కాబట్టి ఎవరైతే ఆ గొప్ప జనలకి రారో వారి మీద వర్షం కురవదు అది ఫైనల్ అన్నట్టు అంటే ఆయన ఆత్మ వాళ్ళ మీద నివసించదు ఆయన ఆత్మ వాళ్ళతో ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటది వ్యాజ్యం ఆడుతూనే ఉంటది ఎవరైతే ఆ శేషంలోకి జమ కారో ఎవరైతే లక్షా నలభై రారో వాళ్ళందరి మీద దేవుని వర్షము కుమరించబడదు పరిశుధాత్మ వాళ్ళ మీద ఉండదు ముఖ్యంగా ఖర్చు కూడా పద్దెనిమిది వర్షంలో ఏముంది కుటుంబపు వారి వారు బయలుదేరకొని రాకయోని వారికి వర్షము లేకపోవును ముఖ్యంగా ఐగుప్తు గురించి మాట్లాడుతున్నాడు మీరు అర్థం చేసుకున్నారా లేకంలో ఎన్నో దేశాలున్నాయి కదా ఐగుప్తు మాట్లాడుతున్నాడు పుమ్మాని దేశ్ ఐగుప్తు అంటే పాపకు జీవితము అంధకరమైన జీవితము బానిసత్వమైన జీవితం ఎవరైతే బానిసలాగున్నాడో మతకరమైన జీవితం బానిసత్వం అంధకారమైన జీవితం ఆచారబద్ధమైన జీవితం అది ఐగుప్తు సాదృశ్యం ఎవరిసినేమో పకృతికి సహజంగా ఈరోజు ఐగుప్తుకు సాదృశ్యం అని ప్రాంగణిస్తాం మనం ఉపరీతిగా దానికి సదమానయుగుప్తనయు పేరనుంది వాక్యం కాబట్టి ఎరుశలేమంటే ఆ ఎరుశలేం అనుకోవచ్చు చాలా మంది ప్రకృతి సాధన చేస్తారు కానీ యుగ సమాప్తిలో ఎరుశలేం దేవుని వెళ్ళకే సాదృశ్యం ఎందుకంటే ఆ ఎరుశలే మీనింగే లేదు ఇప్పుడు అక్కడ దేవుని మందిరం లేదు అక్కడ ఏం సమాధులు ఉన్నాయి ఎవడుగాల సమాధులు దేవుని మందిరం లేదు అక్కడ ఎందుకంటే దేవుని మందిరం ఉండడానికి మీలు లేదు ఎందుకంటే ఆయన పుట్టేంత వరకే ఆ మందిరం పని ఆయన కొట్టినాక ఆయన మరణించినాక ఆ మందిరంతా పనిలేదు అక్కడ బల్లు అవసరం లేదు ఇంకా ఎందుకంటే అసలైన మందిరం మన ప్రవ్వే ఆయనలోనికి రావాలి మనము ఆయన మందిరంలోనికి రావాల మనం అంటే ఆయన హృదయంలోనికి రావాలా మనం మన హృదయంలోనికి ఆయన రావాలా నీ దాని తర్వాత నువ్వే మందిరం నీ హృదయమే పరిశుద్ధ స్థలం ఆయన నీ హృదయంలోనికి రావాలా పరిశుద్ధ స్థలంలోనికి రావాలా అక్కడ ఆయన మహిమను నువ్వు కప్పుకోవాలా అది నీ ప్రార్థన చూద్దాం ప్రవ్మ నీ మహిమతో శరణమే నీ మందిరం నా హృదయమే నీ అతి పరిశుద్ధ స్థలం నీ సింహాసనం అక్కడ ఉండాల ప్రవ్వ నేను నీ మహిమను కప్పుకోవాల ప్రవ్వ అందుకో నేను జీవిస్తాను ప్రవ్వా నా ప్రార్థన నీకు అవసరం కాబట్టి అయగుప్తిలు మీద వర్షం పడదు ఎవరైతే ఇంకా బానిసత్వంలో ఉంటాడో ఇంకా ఇంకా ఎంతవరకు ఇంకా నువ్వు పాపకు జీవితంలో ఉంటాడో బానిసత్వం అంటే పాపానికి సంతోషం వాళ్ళందరి మీద దేవుని యొక్క ఆత్మ ఉండదు పాఠశాల పండగా ఆచరించినకాయ రాని అన్నిజనులకు అంటే ఎవరు చూడండి అన్ని అంటే నాన్ క్రిస్టియన్స్ కాదు క్రిస్టియన్ గా ఉండి అన్నింటిగా మారబడ్డ వాళ్ళు ఈ విషయం బైబుల్ అంతటా జ్ఞాపం చేయబడుతుంది ఎందుకంటే బైబుల్ రాయబడింది మన కొరకు అన్ని కొరకు రాయ కాదు బైబుల్ అంత రాయబడింది దేవుడు కొరకు ఇది చెప్పారు ఫుల్ ఫామ్ బైబుల్ అంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఐబీఎల్ఈ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ లీవింగ్ అర్త్ అంటే ఈ భూమిని విడిచిపెట్టక ముందు పాటించాల్సిన నియమాలు కాబట్టి ఎవరి కొను రాయబడింది అది ఒకరు రాయబడింది నీ కొడుకు నా కొడుకు రాయబడింది కాబట్టి ఇక్కడ ఎవరు అన్యుడు ప్రభుని తృఢీకరించిన వాడే అన్యుడు ప్రభుని విడిచిపెట్టిన వాడే అన్యుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాం తన నియమించే తెగులతో యహోవా వారి మొత్తులు గొప్ప జనం మీద అంతా శ్రమల పాలై తెగులతో అంటే రోగాలతో భయంకరమైన రోగాలతో వాళ్ళు శ్రమల గుండా పోయి ఆ బాధను అనుభవిస్తూ మమ్మల్ని క్షమించుకోవాలని అప్పుడు స్టార్ట్ చేస్తారు అసలైన ప్రార్థన అది మనం ఎన్నిసల చూసినాం ఐదో తిలకులు పండగ ఆచరించటకు రాని అజలందరికీ రాగల శిక్ష ఇదే ఏంట శిక్ష భయంకరమైన తెగులు అది ఎబోలా డిసీజ్ అని అంటారు మనం అటు పిల్లవాన్ని చూసినాం ఎబోలా డిసీజ్ అంటే ఆ డిసీజ్ అంటుకుందంటే మొత్తం ఇట్లా లిక్విడ్ అయిపోతుంది బాడీ బ్లాక్ లిక్విడ్ కారిపోతుంది ఇట్లా డాంబార్ ఎట్లా కారుతుంది వేడి చేస్తే డ్రమ్ములకెళ్ళి అట్లా కారిపోతుంది కండ్లలోకి వెళ్లి గుడ్లన్నీ లిక్విడ్ అయిపోతాయి బ్లాక్ లిక్విడ్ వస్తుంది బ్లడ్ అంతా కారిపోతుంది నల్లగా అయిపోయి అది చాలా భయంకరమైన ఇన్ఫెక్షన్ ఆ కేసు విన్నప్పుడు ఒళ్ళు జల్జరించిందా మొత్తం విలేజెస్ విలేజెస్ కొట్టుకోకపోయినాయి ఆఫ్రికాలో దాని ఆ విలేజ్ అంతా సీల్ చేస్తే పాపం ఆ విలేజ్ ఫుడ్ ఎట్లా పోతుంది నీళ్లు ఎట్లా సప్లై అవుతాయి దాన్ని సీల్ చేసి ఆ పగలు ఎట్లా బట్టారు ఒళ్ళు జల్ధరించింది ఆ ప్రార్థన కూర్చున్నప్పుడు నాకు ఆ రోజు పవ్వాలే చిన్న పిల్లలు ఎంత వేదన ఉంటారు అక్కడ గొప్ప జనము ఆ రీతిగా శ్రమలు కాబోతారా అని చూపించడానికి దేవుడు న్యూస్ మనకు చూపిస్తుంది ఈ రోజు ఆదిలాబాద్ ఆ కుటుంబాలు ఒక విలేజ్ లో నడుస్తుంది ఇప్పుడు ఆ నార్త్ ఆదిలాబాద్ నార్త్ భాగంలో స్టార్ట్ అయింది అక్కడ రోగం ఈ చెప్పోయే వరం మనకి ఈ వారం దేవుడు చూపిస్తానే మనకి కాబట్టి ఇవన్నీ ఇంకా త్వరగా నెరవేరుతున్నాయి మనకి మనం జాగ్రత్తగా ఉండాలా అన్న విషయం హెచ్చరిస్తుంది నిర్లక్ష్యంగా ఉండాలని నువ్వు రాత్రి కచ్చి కనీస గంటసే పని ప్రార్థన చేయాలి నిద్రగొప్పు వీటి గురించి ప్రవ్వాళ్ళని కాపాడు ప్రవ్వా ఈ తెగులు రానికుండా కాపాడు ప్రవ్వా గొప్ప మీద మీ కనికరం చూపించండి ప్రవ్వా శేషించిన వాళ్ళని మీద ఆశ్రయం చూపించు ప్రవ్వా గొప్ప మీద నీ వర్షం కుమరించబడకపోతే వాళ్ళు ఎట్లా చూస్తారు వీటిని సత్యాన్ని ఎట్లా విడగలరు అని నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలా ఇరిమి అతనే ప్రార్థన చేసుకాలి అతనే ప్రార్థన చేసు ప్రవ్వా అన్యులో ఈ లోకస్తుల్లో వీరి దేవుడు వీళ్ళకి ఏం చేసిండ్రు బాని మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు బ్రహ్మా అట్లా మాట్లాడకుండా కాపాడు ప్రభు అంటే ఆయన ఏం చేస్తాడు నేను కాపాడడానికి రెడీగా ఉన్నాను వాడు వస్తాడే నా దగ్గరికి వాడు నాకు వీపు చూపిస్తున్నాడు నేను ఎట్లా కాపాడాల వాడిని నిర్లక్ష్యమైన జీవితం అంటే వీపు చూపించడం క్రైస్తవ జీవితం కాబట్టి వాళ్ళ ఆ రీతికి అనులు నేను ఎట్లా కాపాడ అందుకు మన బాధ్యత వాళ్ళకి చూపించాల నువ్వు ఈ వీపు చూపిస్తున్నావు నీ హృదయాన్ని చూపించు తేటగా నీ ప్రయాసం దాని కొరకు నీ సేవ జీవితం ఇప్పుడు చూడండి చివరి ఇరవై వర్షాలు ఆ దినమున గుర్రముల గుర్రముల యొక్క కళ్ళముల మీద యహోవాకు ప్రతిష్ఠితము అన్న మాట వ్రాయబడదు కాబట్టి ఏ దినమున చివరిగా వాళ్ళందరూ కుల్లిపోయి శమల పాలై తెగుళ్లతో మరించినాక అన్న విషయాన్ని జ్ఞాపనిస్తాడు ఆ దినమున గుర్రం గురించి మాట్లాడుతున్నాడు కదా మళ్ళా తిరిగి ఇక్కడ ఈ గుర్రములు ప్రతిష్ఠింపబడ్డాయి అన్న విషయాన్ని చాలా తేటగా ఉంది జకర గ్రంథము ఆరంభంలో గుర్రాలు చూపించింది దేవుడు మొదటి అధ్యాయంలో గుర్రాలు చూపించింది మనకి అవన్నీ వాటి వాటి పంక్తులలో ఉన్నాయి ఏదో పని కోరుకున్నట్టు అవన్నీ ఎడితిగా బంధింపబడ్డాయి అని ఆరంభ అధ్యాయంలో చూపించింది దేవుడు మనకి అవన్నీ దాని తర్వాత వదకుపోతున్నాయి అని చూపించిండే చివరికి ఇక్కడ మటుకు ఈ గుర్రంలు ప్రశ్తితమైన అంటే ఆయన స్పెషల్ గా ఏర్పరచబడ్డాయి అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాడు అంటే ఆ ఆ గుర్రం కాలం పోయింది ఇది చివరిగా ఉండే గుర్రం అంటే ఈ చివరిగా ఉండే గుర్రాల కాలం అంటే ఆయన కొడుకు జీవించే గుర్రాలు ఇవి చివరిగా మార్పు పొందిన గుర్రాలు అన్న విషయం వ్యాప్తం చేస్తున్నాడు వీళ్ళందరూ ప్రతిష్ఠింపబడతారు ఎప్పుడు ప్రతిష్ఠింపబడతారు తెలుసా వదకు వధింపబడ్డాకనే ప్రతిష్ఠితం ఈ విషయం అర్థం చేసుకోండి ప్రతిష్ఠితం అంటే నువ్వు ఆయన కొడుకు నాజిరు చేపడ్డావు అంటే నువ్వు మరణిస్తేనే కానీ నాజీరు చేయబడవు నిన్ను నువ్వు ధృవీకరించుకుంటే గానీ నువ్వు నాజీరు చేయబడని వాడు నువ్వు ఆయన కొరకు సమర్పించబడ్డావు అంటే నీ లైఫ్ నీకు మీద అధికారం లేదు నువ్వు ఆయనకు సమర్పించబడ్డాంటే నువ్వు ఈ లోకం దృష్టిలో మరణించినవాడు అర్థం ప్రతిష్ఠించడం అంటే అది అర్థం కాబట్టి ప్రతిష్ఠించడం అంటే ఆయన కొరకు సమర్పించబడింది నీ ప్రాణము ఆయన కొరకు సమర్పించబడింది వీళ్ళంతా మరణించినప్పుడు ప్రవ్వా నా నా ప్రాణం నీకు అప్పగించిన ప్రవ్వా అని స్టెప్ అని నా ఆత్మ నీకు అప్పగించడం ప్రవ్వా అని అట్లా వీళ్ళ జీవితాలన్నీ ఆయనకు అప్పగించబడ్డప్పుడు ఆ దినమున వీళ్ళు ప్రతిష్ఠింపబడతారు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు యహో వాకు ప్రతిష్ఠితము అనే మాట వేయబడను యహో అంజనములను ఉన్న పాత్రలు బలిపిటం యోజన పల్లెముల వల్లే ప్రతిష్ఠితలగా ఎంచబడను యహో ఎరుసలేనందును ఈ దేశమందును ఉన్న పాత్రలన్నీ కాబట్టి దేశంలో ఉండే పాత్రలన్నీ దేవుని బిడ్డల సాదృశ్యం కాబట్టి ఈ పాత్రలన్నీ దేవుని దుష్ దేవుని అవన్నీ ప్రతిష్ఠితమవుతున్నాయి అంటే పరిశుద్ధంగా తయారైతున్నాయి బలి పశువులను వధించేవారు వాటిలో కావలసిన వాటిని తీసుకుని వాటిలో వండుకొందరు ఆ దినమున సరే ఇది చివరి వాచనం కొంతసేపటి తరలిస్తాం కాబట్టి అందరూ వండుకోవడం అన్న విషయం బాగా అర్థం చేసుకోండి ఆ పాత్రలో వండుకుంటారు ఏం ఆయన వచ్చినాక నువ్వు ఆత్మనే ఉంటావు నువ్వు ఇంకేం వండుకొని తింటావు వండుకుండేదే ఉంటుంది పండుగ రాజ్యంలో వండుకొని తినేది ఏమి ఉండదు ఈ లోకంలో వండుకొని తినేది ఇప్పుడు అక్కడేముంది ఆ పాత్రలో వండుకోని తింటారన్న విషయాన్ని జ్ఞాపకం ఇది మీరు అపోస్త కార్యంలో చూస్తాం పేతురు కలిగిన దర్శనంలో అవి చంపుకొని తినమన్నాడు అవి నేను ఎంత తింటాను అపవిత్తమే అంటాడు కాబట్టి పాత్రలో వండుకోని తెచ్చుకోవడం నీ సేవ జీవితం వల్ల వాళ్ళందరూ దేవుని సన్నిధికి వస్తున్నారన్న విషయాన్ని పేతులు అంటాడు ఇప్పుడు నాకు అర్థమైంది దర్శనం అంటున్నాడు కొన్నేళ్ళు రక్షణ కొన్నేళ్ళ కుటుంబం రక్షణ అయినప్పుడు ఇప్పుడు నాకు అర్థమైందా దర్శనం కానీ చాలా మంది చెప్తుంటే వినారు పేతురికే కనిపించింది సమస్త చతుస్పాద జంతువులను చంపుకొని తినమని దేవుడు చెప్పిండు కాబట్టి నాన్ వెజ్ మీరు తినొచ్చు బ్రదర్ ఏదైనా తినొచ్చు అది తప్పపోతా అక్కడ ఎక్కడ ఆత్మే తృష్టం చేస్తే భయంకరమైన జీవాసులు అవి నిషిద్దమైన జీవాసులు లేవియా కాండంలో చెప్పబడ్డ అంటే అవి అనిల సాదృశ్యము అని పేతురికి అప్పుడు బయలుపరచబడింది ఆయన అప్పటికే పరిశుభ్రత మోదుకున్నాడు కానీ ఆ దర్శనం అర్థం చేసుకోలేకపోయినాడు మీరు అర్థం చేసుకోవాలా అన్ని ఒకేసారి బయలుపరచబడ మనకి అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతుంటేనే బయలుపరచబడతాయి అన్ని రూపాలను ఒకేసారి కావాలనే ఒకదాని నీ సేవ సమృద్ధి అయ్యే కొద్ది పరిపక్పం నేను చూసిన అనేక సేవకులు వాళ్ళ కాళ్ళ ముగించుకోక సంపూర్ణంగా వివేచన వరాలు సంపూర్ణంగా స్వస్థత వరాలు సంపూర్ణమైన అద్భుతాలు చేసే వరాలు అన్ని వాళ్ళ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అంటే వాళ్ళ కాలు ముగించుకునే టైంకి అవన్నీ ఉంటాయి మన జీవితంలో కూడా అంతే మనం మనకు ప్రార్థనా పూర్వకంగా ముందుకు పోతూ నిస్వార్థతతో ఇవన్నీ మనం సేవ చేస్తున్నప్పుడు అవన్నీ నీ జీవితంలో కనిపిస్తా ఉంటాయి నువ్వు వాటిని రుచి ఈ లోకంలో అటువంటి సేవా జీవితంలో ప్రభుని నడిపించాలా ఒక వాక్యం మీకు చూపించి ముగిస్తాను ఆ దినమైన కణాయుడ ఇకను సైన్యంలో కతికొతే యోహో మందిరంలో ఉండడు కణానీయుడు అంటే నీకు తెలుసు కదా నోవా మనవాడు కదా కణానీయుడు హాము కుమారుడు కదా హాము కుమారుడు కణానీయుడు ఎక్కువ ధనించ మనం బైబిల్లో కూడా ఎక్కువ కనిపించదు హాము కుమారుడు కణాయుడు అంటే కనాను నోవాకి రెండవ కుమారుని మనమడు హాము షేము హాము యాపెత్ షేమ్ అంటే షమాయిలు అంటే ఏషియన్స్ నిమాయిల్ అంటారు నోవా కాలం తర్వాత ఈ దేశం ఈ ప్రపంచం ఎట్లా విడిపోయింది మనం చూస్తాం షేము అంటే పెదవాడు ఇంటికి షేము అంటే షెమాయిట్స్ అంటారు ఇంగ్లీష్ లో షెమాయిల్ అంటారు బైబుల్లో షెమాయిల్ అంటే ఈ ఆసియా ఖండంలో ఉన్న దేశాలన్నీ షెమాయిల్ అంటారు మనం మనం కూడా షేమో సంతానం ఇండియన్స్ ఆసియా ఖండంలో ఉన్నాం కాబట్టి మనం ఆ చైనా ఈ పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ ఈ దేశాలన్ని తిబెట్ ఇండోనేషియా మలేషియా సింగపూర్ థైలాండ్ బర్మా ఇవన్నీ ఏషియాలో ఏషియన్స్ అందరినీ నోవా పెద్ద సంతానం అంటారు షేమాయిల్ అంటారు హామో సంతానం ఆఫ్రికా అంటారు హామో సంత సంతానం కాబట్టి ఆఫ్రికన్స్ ని హెమైట్స్ అంటారు ఇంగ్లీష్ లో అంటే హామోంతేఫైట్స్ అంటే నోవామారుడు యాపేత్ కదా ఇంగ్లీష్ లో జెఫైట్స్ అంటారు జెఫైట్ జాఫేత్ పదం జెఫైట్స్ అంటే యూరోప్ ఖండంలో ఉన్న వాళ్ళని జెఫైట్స్ అట్లా నోవా తన ముగ్గురు కుమారుల ద్వారా ఈ ప్రపంచము ఎట్లా విస్తరించబడింది అనేది మనకు చూపిస్తాడు అయితే ఏషియా ఆఫ్రికా యూరోప్ చూస్తున్నాం గాని అమెరికా ఎక్కడ చూస్తున్నాం ఆస్ట్రేలియా ఎక్కడ చూస్తున్నాం అది కూడా ఖండాలే ఐదు ఖండాలు ఈరోజు అంటార్కిటా ఆరోగ్య జీవించాడు మనిషి ఐదు ఖండాలు ఏషియా ఆఫ్రికా యూరప్ అమెరికా ఆస్ట్రేలియా ఈ యూరోప్ నుంచి కొంతమంది పూర్వీకులు పోయి అమెరికా ఆస్ట్రేలియా దేశాన్ని తయారు చేసుకున్నారు చరిత్రలో కాబట్టి యాపేతో బాగా ఆశ్రయబడ్డవారనేసి మనం చూస్తాం బైబిల్లో అదే ప్రకృతి సహజంగా ఈరోజు చూస్తాము యాఫేద్ సంతానము యూరోప్ లో ఉన్నారు మొత్తం యూరోప్ వాళ్లే అమెరికన్స్ వాళ్లే ఆస్ట్రేలియన్స్ కూడా వాళ్లే సరే ఇవన్నీ నేను మీకు ఎందుకు చూపిస్తున్నాను దాన్ని మనం విరవీవద్దని చూపిస్తున్నానా విరవీయలని చెప్తున్నానా కాదు ఆ రీతిగా ఈ లోకంలో మనుషులు విస్తరించని ఆ హిస్టారికల్ గా జరిగిందని చూపించడానికి మీకు చెప్తున్నాను కానీ ఖణనీయుడు ఒక్క అని ఉందన్నమాట ఖణనీయుడు ఇకను సైన్య అధిపతికు ఎవ మందిరంలో ఉండడు అందరూ చివరికి ఆయన మందిరంలో ఉంటారు కానీ కణనీయుడు ఒక్కడే ఉండడు అక్కడ ఉంది కింద ఫూట్ నోట్స్ కణనీడ్ అంటే వర్త కూడా అంటే బిజినెస్ మెన్ బిజినెస్ చేసేటోళ్ళు దేవుని మందిరంలో ఉండలేరు అని చెప్తున్నాడు అప్పుడు మీరు అన్నెట్లా ప్రా నేను కూడా కదా నేను బిజినెస్ చేసిన మళ్ళీ నేను హెవెన్ కి పోనా అందుకే ప్రభు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఎవరొస్తాడు ధనికుడు మస్తు డబ్బున్నవాడు సమృద్ధిగా దేవుని దగ్గరికి వచ్చి నిత్య చేయాలా అని సవాల్ చేస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు అంటే వాడిలో వాడు వాడి గొప్పతనం చూపించుకోవడానికి వచ్చాడు పవదేవి నేను ఏం చేయాలంటే నీకు తెలియదా బైబుల్లో ఉంది నీ దేవుడు అనే నీ పూర్ణ పూర్ణ ఆత్వంతోను పూర్ణ బలంతో పూర్ణ వివేకంతోనూ సేవించాలని నీకు తెలియదంటే నేను చేస్తున్నాను పవ్వ ధర్మశాస్త్రం చిన్న పనిచే నేను అన్నాడు అంటే వాడు అందరికీ చూపించుకుంటుండే నేను ఎంత స్పెషల్ జుడు నేను ఎంత పరిశుభ్రంగా ఉన్న నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్న జుడు అని చూపించుకుంటున్నాడు అప్పుడు ప్రభుత్వ నీకు ఒకటి కొదువు ఉంది నువ్వు ఆచారబద్ధంగా చేసిన నువ్వు నిజంగా వెంబడిస్తలేదు దేవుణ్ణి అందుకే నీకున్న దాన్ని అమ్మేసి నన్ను వెంబడించు అప్పుడు వాడు దుఃఖముఖమై వాపస్ వెళ్ళిపోయాడు అప్పుడు అంటున్నాడు ఒంటే సూది బెజంలో దొరుట సులభము గాని ప్రవేశించిన దుర్లభం ఎందుకు ధనవంతుడు ధనాన్ని వెంబడిస్తాడు ప్రభుని వెంబడించాడు ఆ విషయం జ్ఞాపకం చేయడానికి ధనవంతుని కావచ్చు నువ్వు బిజినెస్ చెయ్యొచ్చు కానీ నీ ప్రభులను వెంబడించకపోతే నువ్వు ధనాన్ని వెంబడిస్తావు ఈరోజు జరుగుతుందంటే ప్రపంచంలో మన దేశంలో ముఖ్యంగా ఈరోజు డిమోలటైజన్ తర్వాత అంతా బయటకు కదా ధనాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ బయటకు కోట్లు కోట్లు కోట్లు కోట్లు ఒక్కొక్క భారభరతలు ఇద్దరే పన్నెండు వందల కోట్లు అంట ఇద్దరు పన్నెండు కోట్లు ఎట్లు సంపాదించుటారు లైఫ్ లో బాంబేలో కేసు అది అంటే మనుషులు ధనాన్ని వెంబడిస్తున్నారు చూడండి దేవుడు నీ జీవితంలో సమృద్ధిగా ధనాన్ని నడిపిస్తాడు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాగ్దానం ఉంది కాని ఎందుకు నడిపిస్తాడు నువ్వు ఆయన వెమరిస్తావాశ్రయిస్తావా నేను ఎవరెంత డబ్బున్నా అది నువ్వు ఎవరి నువ్వు తినవు అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఉంటావు కుటుంబానికి ఇవ్వాలన్నా స్నేహితులకు ఇవ్వాలన్నా బంధువులకి ఇవ్వాలనా కష్టాలున్న వానికి సేవ జీవితంలో ఇవ్వాలన్నా పేద పాస్వర్డ్ ఉంటాడు ఊర్లల్లో వాళ్ళకి ఇవ్వాలనా అవి నువ్వు తీర్మానించుకున్నప్పుడు అప్పుడు చూస్తాడు నీ హృదయనైనా ఎందుకు ధనికుడు అదే కదా మనం చూస్తాం ఇంకొక ఉప్ ఉపమాన రీతిగా చెప్తాడు ప్రభు అబ్రా రొమ్మున ఆనుకున్నవాడు లాజరు దాడు నర్కంలో ఉంటాడు ఎందుకుంటాడు వాడు జీవితకాలం ఎప్పుడు ఆదరించలేదు వాడి మనసంతా ధనం మీద ఉండే కాబట్టి మనము ఈ లోకం మీద మనసు పెట్టుకోదు కణనీడంటే ఈ లోకాన్ని సంపాదించుకుండేవాడు అని అర్థం నేను జేమ్స్ట్రాంగ్ నెంబర్స్ చూడలేదు చూడకుండా చెప్తాను నేను కణనీయుడు అంటే కణాను ఎందుకు శప్పించండి మోషే అని శప్పించండు కణానుడు ఎందుకు చెప్పించిండంటే వాడు పోకిరోడు పిల్లోడు మోసే కాదు నోవాహు నోవాహు కణను ఎందుకు శప్పించిండంటే కణాను చాలా పోకిరోడు పోకిరోడు అంటే మన భాషలో తుంటరోడు తుంటరో అంటే వ్యంగ్యంగా ప్రవర్తించేవాడు నిర్లక్ష్యంగా ప్రవర్తించేవాడు లేక ఇతరులని నవ్వుల చేసేవాడు అని అర్థం కణానుడు అవన్నీ నీకు ఇప్పుడు చెప్పాను చూపించను కూడా కన్నాను ఎట్లా తన తాతని ధృన్నీకరించిన దృష్టి అనే విషయం మనం చూస్తాం అందుకు నోవాకి కోపం వస్తుంది అందుకు శిక్షిస్తాడు అది ఆ శిక్షా ఈ రోజు వరకు ఉంటది అందుకే ఆఫ్రికా చాలా డ్రై అవుతాయి ఎప్పుడది అక్కడే భయంకరమైన రోగాలు ఎయిడ్స్ గుర్తింది అక్కడ సరే ఆ శిక్ష నుంచి విడుదల బోదాలంటే మార్గం అది కూడా మనం అర్థం చేసుకోవాలా ద్రోవా శిక్ష ప్రొనౌన్స్ చేసిండే కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళు అటనే జీవించాలన్నా ఆదమ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళు అటే జీవించాలన్నా లేదు ఆదా చేస్తే నాకెందుకు శిక్షణ అడుగుతా ఒక రోజు దేవుడు అందుకే అడగనీయకుండా నీకు ఉచితంగా రక్షణ అనుభవం అనుగరించు ఆ రక్షణని మనము నిశ్చయం చేసుకోవాలా దాన్ని కొనసాగించుకోవాలా అటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగరించాలని మనం ప్రార్థన చేసాం పరుశుద్ధు తండ్రి మీకు వందాలు ప్రవ్వా జగ్రే గ్రంథంలోని వాక్యాలతో మీరు ఎన్ని సలమని హెచ్చరిస్తూ బలపరుస్తు నడిపించారు ఇంతకాలం దాన్ని బట్టి మీకు వందాలు సమస్త గణత ప్రభు మహిమ మహా తేజస్సు మహా ఐశ్వర్యం మీకే కలుగునుగాక హాలియా ప్రవ్వా కన్నా నీడి మీ మందిరంలో అడుగుబెట్లేదు ప్రవ్వాజా మా మనసు ఈ లోకం మీద ఉండడానికి వీల్లేదు ఈ లోకం సంపాదించుకోవాలా ఆస్తి అంతస్తులు సంపాదించుకోవాలా అని మేం ఆలోచిస్తలేం ప్రజ్యాన్ని సంపాదించుకోవాలా మీ రాజ్యాన్ని విస్తరించాలా మీరన్న రాజ్యం వరకు ప్రయాస అన్న ఆసక్తి మేము జీవిస్తున్నాం ప్రవ్వా ఆసక్తిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయం ప్రతి బ్రదర్ ప్రతి సిస్టర్ అదే దృక్పోదంతో కలిసి ప్రవ సేవ చేయాలా గొప్ప జనాన్ని పట్ల చూపించండి ప్రవ్వా మేం ప్రయాసపడే వారికి ఇవన్నీ చూపించి వాళ్ళకు ఆదరించాలా వాళ్ళకు ప్రకటించాలా వాళ్ళెంతో శ్రమలకుండా పోబోతున్నారు తండ్రి అవన్నీ మేము ఆల్రెడీ చూస్తున్నాం ప్రతిరోజు పేపర్స్ లలో ప్రపంచంలో నెరవేరుతున్న ఇవన్నీ ఆల్రెడీ మీరు చెప్పినప్పటి నుంచి గొప్ప నంబర్స్ క్రైస్తవులు చనిపోతున్నారు ప్రభా చాలా వేదన రాహిల్ తన పిల్లల్ని ఓటుకుని ఎంతగానో ఏడుస్తుందని ప్రవచనం అది నెరవేరుతున్నప్పుడు అది నెరవేరక ముందే బొల్లు జల్దరిస్తుంది దాని ధ్యానిస్తుంటే ప్రభావ అది జరగొద్దని నేను ప్రార్థిస్తున్నాం గొప్ప జనం మీద మీ యొక్క వర్షాన్ని కుమ్మరించాను ప్రభావ నేను వారి మీద వర్షాన్ని కుమరించిన తీర్మానించుకున్నారు మీరు ఆ రీతిగా చేస్తే ఒక్కడ కూడా బ్రతకడు అందర్ అందరూ నశించిపోతారు మా ప్రార్థనకు జవాబుదాయి చేసి ప్రవా గొప్ప జనం నుంచి శేషం బయటి తీసుకున్నాం అని ఆర్థిస్తున్నాం వారు అనేకలను ఇంకా బయట తీసుకుని రావాలి ప్రభావ భయంకరమైన కాలంలో మేము తండ్రి ఏం కాదలే మాకేం కాదలే అని మరణంతో నిబంధన చేసుకున్నారు గొప్ప ఉపద్రం మా మీదకి వచ్చినప్పుడు మాకేం కాదు మేము అమాంతంగా ఎత్తబడతాం అనుకుంటున్నారు ప్రవ్వాళ్ళకది షాక్ లాగా ఉంటది విన్న వాక్యం ఏంది ఈ రోజు జరుగుతుంది ఏంది అని వాళ్ళు షాక్ లో పోతారు ఆ భయంకరమైన షాక్ లో వాళ్ళు ఉండబోతున్నారు వాళ్ళు అట్లా ఉండాలనేసి మేము ప్రార్థిస్తలేం తండ్రి ఆ షాక్ లో పోకుండా వాళ్ళు కాపాడబడాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మేము ప్రయాసంతో వీటిని ప్రకటిస్తాం మా శరణను స్వస్థపరచండి మాకు ఆరోగ్యం దయచేయండి కండిషన్ పెడతలేం ప్రభు మాకు ఆసక్తి ఉంది నడిపించే వాళ్ళు మీరు మీరే స్వస్థపరచండి మీరే మమ్మల్ని నడిపించి మీ మహిమార్దమై గొప్పజనని నడిపించే బిల్లగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరే బలపరిచి మీరు ఆగవసపర్చుకోమని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశోధత నడిపింపు దూతల కాపులను తీసి నడిపించమని నానైన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించం తండ్రి అంబేన్ మన ప్రభావైన ఏసుక్రీస్తు కృప సమాధ నడిపింపు మనందరికి సదాకాలం తోడై అమ్మేన్ హలలియ